్రహ్మ బ్రహ్మస్తోదం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ స్మాచార్య పర్యంతా వందే గురు పరంపరా బంధన ఇరవై ఆరు భాష్యం సర్వాలి ఛానల్ ఓకే సర్వానీంద్రియకర్మాణ ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమయోగానౌ జ్ఞానదీపితే ఇంతకు ముందు శ్లోకంలో యజ్ఞాలు చూసాము అదే కంటిన్యూ అవుతాం ఈ యజ్ఞాలు చలచిత్రమైన యజ్ఞాలు ఇప్పుడు కన్ను ఉంది అనుకోండి రూపము బయట ఉంది కన్ను లోపల ఉంది బయట అంటే అధిభూతము రూపం లోపలంటే అధ్యాత్మం ఈ అధ్యాత్మానికి అధిభూతానికి సంబంధం ఏర్పడుతూ దాంట్లోకి దైవాన్ని ప్రవేశపెడితే అది దైవం అవుతుంది అప్పుడు యజ్ఞం అవుతుంది దైవంతో సంబంధం లేకపోతే అయజ్ఞంగా మిగిలిన సో కంటితో రూపాన్ని చూసినప్పుడు మీరు దైవ భావనని దాంట్లో చూపిస్తే అది యజ్ఞం అయిపోతుంది కాబట్టి దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి చూసిన యజ్ఞంతో సంబంధం అది ఒక రకంగా చెప్పచ్చు ఇంకో రకంగా కన్ను రూపాన్ని చూసుకోండి గుణ గుణేశు వస్తుంటే ఇంతకు ముందు వచ్చింది కన్ను రూపాన్ని చూసుకోండి రూపం బయట ఉంది కన్ను లోపల ఉంది ఈ కన్ను ఆ రూపాన్ని చూసుకోండి మరి వడ్ నేను సాక్షి సాక్షిగా నిలిచి ఉండాలి అంటే చాలా కఠినమైన విషయం ఎందుకంటే ఏ రకమైన ఐడెంటిఫికేషన్ ఉండకూడదు రూపముందు ఐడెంటిఫికేషన్ లేకుండా రూపాన్ని చూడగలరా అది చాలా కష్టం ఎందుకంటే మనం ఏం కష్టం అంటే ఎప్పుడు దేనిని చూసినా దాంతో ఐడెంటిఫై అవుతూనే చూస్తూ ఉంటాం అలవాటు రోజు మీద ఉంటారండి నడిచి వెళ్తూ ఉంటాం మీకు ఏదో పనులు వెళ్తూ ఉంటారు ఇంకా అనేక దృశ్యాలు కనబడతాయి తన పడిన ప్రతి దృశ్యంతో మనం ఐడెంటిఫై అయ్యే అలవాటు కలిగి ఉంటాం అలా వెళ్తావు వాడెవడో గట్టికి వచ్చినట్టు వాడెవడో రా అని వాడి మీద ఒక నెగిటివ్ కామెంట్ కామెంట్ పైకి చెప్పచ్చు తప్పకుపోవచ్చు a negative idea. That is a negative identification. That is a positive. I like this person. Positive identification. So, even that, the person can't go through. The last thing counts. Window shopping can't happen. Window shopping can't happen. All kinds of identification can't happen. So, I don't like this. I like that. Windows can't happen too. I like this. I don't like that. I like this. I don't like that. And the window shopping. అంతా కూడా లైక్ అంటే పాజిటివ్ ఐడెంటిఫికేషన్ ఆత్మని జడపదార్థంతో ముడివేయడం డోంట్ లైక్ అంటే నెగిటివ్ ఐడెంటిఫికేషన్ భూతల్ ఐడెంటిఫికేషన్ ఏ ఐడెంటిఫికేషన్ లేకుండా చూస్తున్నారనుకోండి న్యూట్రల్గా విట్నెస్గా అప్పుడు అదే యజ్ఞం ఎందుకంటే గుణ గుణేశు వస్తే సో రూపములు శబ్దాది విషయములు శ్రోత్రాది ఇంద్రియములలో హోమము చేయబడుతున్నది మన నువ్వేవడవు నేను కర్తను కాను భోక్తను కాను నేను హోమం చేసేవాడిని కాదు హోమ ఫలాన్ని పొందేవాడిని నేను కాదు కర్తృత్వ హోతృత్వములతో ఐడెంటిఫికేషన్ అంటే మరో ఐడెంటిఫికేషన్ లేకుండా గుణా గుణం అంటే ఈ యజ్ఞం ఈ యజ్ఞం యొక్క గొప్పతనం ఏంటంటే ఇంట్లో చందాలు వసూలు చేయక్కర్లేదు మామూలుగా లోకంలో చేసే యజ్ఞాలకి చందాలు వసూలు చేస్తారు ఎందుకంటే డబ్బులు వసూలు యజ్ఞం మొదలు ఆ యజ్ఞ ఫలం ఎవరికి వెళ్తుందో నేను ఇంత ముందు మీకు చెప్పాను ఏమంట ఇప్పుడు వెయ్యి మంది దగ్గర రెండు వేల మంది దిగ్గర స్వందరూ వసూలు చేసి మీరు యజ్ఞం వదిలిపోతారనుకోండి యజ్ఞ ఫలం ఎవరికి వెళ్తుంది పూర్వకాలం మాకు చిన్నప్పుడు ఇది ఒకటి ఉండేది మరి మీరు చూసేవా ఇప్పుడు ఇందో లేదో నాకు తెలియదు దాన్ని నేను చూశాను ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారు సత్యనాయవర్గం చేస్తున్నారు ట్యాక్స్ కమిషనర్ గారు ఇన్కమ్ కమిషనర్ గారు ఈ కమిషనర్లు అందరూ కూడా అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా సెక్షన్ డిప్యూటీ కమిషనర్ గారు వీళ్ళందరూ సచనావృతం చేసుకుంటారు సచనావృతం చేసుకున్న దానికి ఆత్మానపత్రిక ఎందుకండి మృత జత కానీ వేయిస్తారు ఆత్మానపత్రిక ఆత్మానపత్రిక ఆ ఊళ్ళో ఉండే మత్స్యన్స్ అందరికీ పత్రికలు ఇచ్చేస్తారు ఆ మర్చులందరం కూడా ఆ సచనావృత సందర్భంగా వచ్చి బహుమానాలు ఇచ్చి భోజనాలు చేయడం వీళ్ళు భోజనాలు కలవడం వీళ్ళందరూ ఊళ్ళో వాళ్ళందరూ భోజనాలకు వస్తే ఉన్న డబ్బంతో దారి చేసేట్టు ప్రసాదం ఉండాల చేయిస్తాను సత్యనారాయణ ప్రసాదం కదా నాగు గారు ఇంత ప్రసాదం కలిపి ఇంత కలపడం ఓ ఉండ చేతులు పెట్టడం వాడికి సత్యనారాయణ ప్రసాదం ఉండేవ్వడం వాడు ఇచ్చినటువంటి కవర్ తీసుకుంటా ఉంది కదా వాళ్ళందరూ కూడా వచ్చి కవర్లు ఇచ్చి వెళ్తారు ఆ పూర్వం పాపం ఆఫీస్లోనే డైరెక్ట్గా వసూలు చేయడానికి ఇష్టం లేక దానికి ఈ విధమైన రంగు పులిని అలా వసూలు చేస్తుంది కదా ఆ కవర్లో ఉంటుంది పేరుతో రాసహా రాసి కాబట్టి అతని తర్వాత కూర్చుని ఎవళ్ళెవల్ని చేయడం చేసుకుంటున్నా ఆహ్వానాలు పంపించాడో ముందు లిస్టు తయారు ఉంటాడు ఆ లిస్టుతో కంపేర్ చేసుకుని ఆ సంవత్సరం అతనికి రావాల్సిన మామూలు అన్నీ వసూలు చేసుకుంటాడు దీనికోసం సచనా చేస్తాయి సందాల వసూలు చేసి యజ్ఞం చేయడానికి సందాలు చేసి యజ్ఞంలో సమస్యలు ఉంటాయి ఎందుకంటే ఈ యజ్ఞ ఫలం ఎక్కడికి వెళ్లాలో అర్థం కాదు అదో సమస్య ఉంది తర్వాత యజ్ఞం చేసేప్పుడు రుస్లిక్తులు దొరకదు అనే ఒక సమస్య ఉంది రుస్లిక్తులు దొరకదు ఈ మధ్యకాలంలో మీరు యజ్ఞం చేయాలంటే రుస్లిక్ దొరకదు ఎందుకంటే పెద్దని పెడదామంటే భోక్సో దొరకదండి అవి చాలా మంది కష్టపడుతూ ఉంటారు సరైన భోక్సెవడం దొరకడం దొరికిన వాడు మనకి నచ్చడు మనకి నచ్చి భోక్తు దొరకడు కాదండి సో పెద్దం పెట్టడం పెద్ద సమస్య ఉంటుంది కొంచెం ప్రాచీన పద్ధతిలో పెట్టేవాళ్ళకి ఎప్పుడూ సమస్య అదో పుతురు యజ్ఞం తర్వాత వృత్తి మామూలు దేవయజ్ఞం చేసినప్పుడు కూడా వృత్తులు సమస్య వాళ్ళు వెతికి పట్టుకోవాలి వాళ్ళు ఒకసారి వారు చాలా కష్టం రెండవ సమస్య మూడో సమస్య ఇవన్నీ ద్రవ్య యజ్ఞంలో ఉండే ఇబ్బందులు మూడవ సమస్య ఏంటంటే మంత్రం తప్పగా చదివితే అపరాధం సో ఇందులో ఇందు వృత్తాసుని సంహరించాసు సృష్టించి తద్వారా ఇంద్రుల్ని సంహరింపజేయటానికి త్వష్ట యజ్ఞం చేశారు క్రతా ప్రభుత్వం ఇంద్రభంటూ అలా మంత్రాలు వస్తాయి యజ్ఞం చేస్తే ఇంద్రశత్రువులు వర్ధి ఇంద్రశత్రువు కోసం యజ్ఞం చేశాడు సమాసం చేతంలో తప్పుగా సమాసం చేశాడు ఇంద్రుణ్ణి చంపేవాడు అని అర్థం ఇంద్రుడి చేత చంపబడేవాడు అని అర్థం అవుతుంది షష్ఠిశత్సైతే ఇంద్రుణ్ణి చంపేవాడు బహువ్రీహిత మాసం అయితే ఇంద్రుణ్ణి చేత చంపబడేవాడు ఆ స్వరాన్ని బట్టి ఏదో ఉదాహరణ ఇక్కడ పెట్టాల్సింది అక్కడ పెట్టడం అని అలాగే దాన్ని కసి చుసాలు అయితే బహువీహా అన్నది నిర్ధారతం అవుతుంది రుత్విక్గా ఉన్నాయి వాడికి సొమ్మ పోయా రుత్విక్తి కనుక ఫలాన్ని పొంది వాడు తెచ్చిన వాడికి ఎలాగో వస్తుంది అనంతరం తలదనులుగా చెప్పేసి హోమాలు చేసి లెక్క పోయారు రుక్విక్తులు అయితే ఆయనే తల జంతువులుగా చెప్పి హోమాలు చెప్పాడు దానివల్ల అయితే పుచ్చాడు కానీ వాడు వెళ్ళి ఇంద్రుడి చేతిలో తెచ్చిపోయాడు ఇంద్రుడిని సంహరించి వస్తాడు అనుకున్న వృత్త్రాసు సాక్షుడు ఇంద్రుడి చేతిలో తెచ్చిపోయేది చూస్తారు లేదు నేను ఎన్ని చేసింది అలా చేయలేదు అంటే అప్పుడు వెరిఫై చేసుకుంటే అలాగే చేసామని చెప్పేసి చేయలేదు కాబట్టి ఈ విధంగా మంత్రాన్ని తప్పుగా ఉచ్చేకం అనే అపరాధం అది మరీ ఎక్స్ట్రీమ్గా ఉన్న ఎగ్జాంపుల్ మరి ఇంకేం చేస్తాం రెండో ఎగ్జాంపుల్ అయినా లేదా ఎగ్జాంపుల్ అనేది స్టాండర్డ్గా ఉన్న ఎగ్జాంపుల్ ఏదో అది సో వాటివ్ మంత్రాన్ని తప్పుగా జరిగి అపరాధం చేశాడు అనే సమస్య ఉంటుంది ఆ యజ్ఞంలో కాబట్టి ఎన్ని సంవత్సరాలు వచ్చేప్పటికీ మూడు సంవత్సరాలు ఈ గుణాగునే వర్ష ఈ యజ్ఞంలో ఈ నీరు కూడా లేదు చాలా సాక్షిగా ఉంటా ఉండట యజ్ఞం అయిపోతూ ఉంది అనేది యజ్ఞం భావన చేసేస్తే యజ్ఞం అయిపోతుంది అంతే నిజంగా చాలా గొప్ప యజ్ఞం కానీ మనకు ఏమనిపిస్తుందంటే ఓ పండలు వేసి బజా మేళాలు సన్న మేళాలు బాణాసంతా కల్పించి చేస్తేనే అది ఏదో చేసినట్టు భావనాత్మకంగా చేస్తే అసలు ఏం చేసినట్టే కాదు అని ఒక భ్రమలో మనం ఉంటాం ఎందుకంటే మనకు స్థూల దృష్టి ఉంటుంది ఆ స్థూల దృష్టి కారణంగా అది ఎదుర్కొండగా పెద్ద హడావిడిగా కనపడితేనే ఉన్నట్టు లేకపోతే లేదు మీకు అది కనపడుతుంది చూడండి ఇప్పుడు పెళ్లి చేస్తారు ఎంత స్థూల దృష్టితో చేస్తారో అలాగే దేవుడు దర్శనానికి వెళ్తారు ఎంత స్థూల దృష్టితో దర్శనానికి వెళ్తారో చూడండి కొంత సూక్ష్మ దృష్టి కూడా దాంట్లో ప్రవేశపెట్టచ్చు సో గుట్టుడు పువ్వులు పట్టుకెళ్ళచ్చు లేదు రెండు పువ్వులు పట్టుకెళ్ళి భావనాత్మకంగా మనస్సునే ఒక పుష్పం కింద మనిషికి దేవుడికి సమర్పించాలి అనే భావన చేసినట్లయితే వాడి అంతరంగంలో పరివర్తన వస్తుంది అందు గురించి వాడు వీడిపక్షన్ న్యూ ఘర్షణ చేంజ్డ్ ఘర్షణ అవుతాడు కానీ వీడు ఆ భావన ఉండదు బుద్ధుడు పూలు పట్టుకెళ్ళి అక్కడ పెట్టేస్తా వస్తుంది నేను గొప్పగా పూజ చేసాను అనుకుంటాడు దాంతో అహంకారం పెరిగిందే కానీ అని తగ్గలేదు కాబట్టి ఆ రకమైన మనిషిని అంతరంగంలో పరివర్తన తీసుకురాలే ఆ సంస్థ అంతరంగ పరివర్తన రావట్లేదు అయితే హడాయి ఎక్కువ తీస్తున్నారే కానీ అంతరంగ పరివర్తన రాదు దీనికి దృష్టాంతం ఏంటంటే దేవాలయం కట్టిస్తారు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక కమిటీ వేసుకుని దేవాలయాన్ని కట్టిస్తారు ఆ కమిటీలో అర్ధదం ఉంటారు దేవాలయం పూర్తయ్య వీళ్ళు దెబ్బలు అడుగుతుంటారు ఒకళ్ళ ఎంత కక్షతో దెబ్బలు అడుగుతుంటారంటే ఆస్తి అలాగే దెబ్బడుకుంటారు లేకపోతే పరస్పరం శత్రురాజ్యాల వాళ్ళు దెబ్బడుకుంటారు చూడండి ఆ విధంగా దెబ్బలాడుకుంటారు వీళ్ళు కలిసి దేవాలయం కట్టినందువల్ల వీళ్ళ హృదయంలో ఏ పరివర్తన రాలేదని వీళ్ళు అలాగే రాగద్వేషాలు మరింత సరిగ్వి తప్పిస్తే రాగద్వేషాలు ఏదైతే తగ్గలేదనే మనకి స్పష్టం అయిపోతుంది కదా అంటే అలాగే ఉంటుంది ఇంతకనే ట్రాన్స్ఫర్మేషన్ రాదు అనమాట ఎందుకంటే ప్రాబ్లం ఎనీవే తిందే వస్తుంది కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు ఆ పుణ్యఫలం ఉంటుంది పాప ఫలం కూడా ఉంటుంది దాని పక్కన మరి ట్రాన్స్ఫర్మేషన్ రాకపోతే రాగద్వేషాల కారణంగా ఏదో తప్పు చేస్తే ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంటుంది తర్వాత శ్లోకం సర్వాణి ఇంద్రియ కర్మాణి త్రాణకర్మాణి అపరే ఆత్మ సంయమయోగానౌతి జ్ఞానదీపితే అపరే పది కొందరు ఇందర్మాణియ వ్యాపారములను ప్రాణకర్మాణి ప్రాణశక్తి వ్యాపారములను కూడా సర్వాన్ని అన్నింటినీ ఆత్మ సంయమయోగానౌ ఆత్మస్వరూపముందు విలీనం చేయుట అనే యోగమే అనే అజ్ఞేయుడు హోమము చేయుదు జ్ఞానదీపికే జ్ఞానము చేత ప్రజ్వల్ల చేయబడిన ఆత్మసయమ యోగాజ్నవు ఆత్మయందు విలీనము చేసే యోగము అనే అజ్ఞయందుయుదు ఇది కూడా భావనాత్మకంగానే చేతీయజ్ఞం ఇది ఈ యజ్ఞానికి అగ్ని ప్రజ్పరిల్లాలి ఏమిటా అగ్ని అంటే ఆత్మసంయమ యోగము అంటే యోగం అంటే కలగట స్మాల్ పర్సన్ వెళ్ళి ఆ పరమాత్మయ్యు విలీనం అవ్వాలి స్మాల్ ఐదు రాశిలో చేస్తా ఉన్నాం పొద్దున్న పాఠంలో చేశారు స్మాల్ పర్సన్ స్మాల్ స్కేల్స్ ఇది వెళ్ళిపోయి ఆ పరమాత్మ కలిసిపోవాలి ఎంత ప్రాక్టికల్ అంటే ఇది ఊరికే రోజు ఫిలసా ఫిలాసాసఫీ తీసుకోవచ్చు అనుకునేది అఫ్ కోర్స్ ఇది ఫిలిసాసఫీ తీసుకోవర్స్ ఉంది అంత సందేహం ప్రాక్టికల్ వెరీ ప్రాక్టికల్ అండ్ ఇట్ బి వెరీ సింపుల్ ఆ విషయం ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ఐ వి డూ ఎన్ యాక్షన్ పెర్ఫామ్ ఎన్ యాక్షన్ ఈ యాక్షన్లని పెర్ఫామ్ చేసేప్పుడు మీరు ప్రాణ ప్రాణకర్మ ఆ యాక్షన్ పెర్ఫామ్ చేసేప్పుడు నేను కట్టాను ఈ ఫలము యొక్క భోక్తను నేను అని ఫలాశక్తితో యాక్షన్ చేశారనుకోండి ఫలాశక్తితో అలా వద్దు చెప్తుంది శ్రీకృష్ణుడు ఫలాశక్తితో చేయొద్దంటే ఫలాశక్తితో చేయొద్దంటే దాని అర్థం నిరర్థకమైన కర్మం చేయమని కాదు నిస్వార్థమైన కర్మలు చేయమని నిరర్థకమైన కర్మని కాదు నిస్వార్థమైన కర్మని చేయమని అర్థం అనివే నాకు ఇదో చేయాల్సిన నేను అలాగే దాన్ని అలాగే డిస్టింగ్విష్ చేయాల్సిన అవసరం నాకు కనపడుతుంది ఎందుకంటే లోకంలో ఒక రకమైన వ్యామోహం చాలా మీద ఉంటుంది అందుకోసం ఎనివే సో ఆ కర్మను చేసేప్పుడు ఫలాసక్తితో చేస్తున్నాడు అంటే ఫలం ఎవరికి కావాలి నాకు కావాలి చేసేది ఎవరు నేను దట్ ఈస్ ద సెంటర్ ఈస్ వెరీ ఫిక్స్డ్ ఆ సెంటర్ ఈ స్మాల్ ఐ మీరు నిరాసక్తంగా చేశారనుకోండి నిరాసక్తంగా అంటే ఇండిఫరెంట్ అని కాదు సెల్ఫ్లెస్ గా చేయడం ఇండిఫరెంట్ వేరు సెల్ఫ్లెస్ వేరు కదండి సెల్ఫ్లెస్గా చేసేవాడు చాలా శ్రద్ధగా చేస్తాడు ఇండిఫరెంట్గా చేయడు కాబట్టి నిరాశ సెల్ఫ్లెస్గా నిస్వార్థంగా కర్మలు చేస్తాడనుకోండి పైగా అంటే అక్కడికి భోక్తృత్వం న్యూట్రల్ అయితే అయిపోయింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ అయి న్యూట్రల్ అయింది భోక్తృత్వం పోయిందంటే అసలు ఓ సగం పోయింది చేసివాడను నేనే అనే కర్తృత్వ ధోరణి ఉందనుకోండి అప్పుడు ఇంకా సెంటర్ ఉందనమాట కానీ సాక్షి భావంలో ఉండి ఆత్మకర్త కాదు అని తెలుసుకున్నాడు అనుకోండి ఈ ఐ పూర్తిగా విలీనమవుతుంది ప్రాణకర్మ ఉన్నది కానీ ఆ ప్రాణకర్మ ప్రాణకర్మను తనయుందు పెట్టుకుని ఉన్న ఈ ఐ విలీనమైతుంది అంటే ఏమైంది ప్రాణకర్మలు ఉండి కూడా ఆ అహంకారము అహంకరోమి అహంకారం అహంభోక్త అహంకర్త అనే అహంకారము ఆ పరమాత్మ చైతన్యంలో విలీనమైపోయింది సాక్షి చైతన్యంలో విలీనమైపోయింది ప్రాక్టికల్ టర్మ్స్ లో సాక్షి అంటే సెంటర్ ఉండదు మీకు సాక్షిగా ఉన్నప్పుడు సెంటర్ ఉంది వెరీ నో సెంటర్ ఆత్మ ఇంటర్షనల్ రియాలిటీ కనుక ఈ పరిచ్ఛమైన అహంకారాన్ని తీసుకువెళ్ళి ఆ సాక్షి చైతన్యం ముందు విలీనం చేయించీని పేరు ఆత్మ సంయమయోగము అంటారు ఇదే అగ్ని ఈ అగ్ని రెగ్యులర్ వెళ్ళాలి అప్పుడే మీరు హోమం చేయగలుగుతారు ఎంత హోమాయం చేస్తారు ఎలా ప్రజ్వలితున్నది దేహము నేను కాదు మనస్సు నేను కాదు కర్తను నేను కాదు అనేటువంటి వివేకము బాగా నిండా ఉండాలి ఆ వివేక జ్ఞానమే ఈ ఆత్మ సంయమోగము అనే అగ్నిని ప్రజ్వరిల్ల చేసేటువంటి జ్ఞాన దీతికే అప్పుడు ఈ ప్రాణకర్మలు ఉంటాయి కర్త ఉండడు ఇంద్రియ వ్యాపారాలు ఉంటాయి భోక్త ఉండదు ఇంద్రియ వ్యాపారములు అంటే జ్ఞానేంద్రియ వ్యాపారాలన్నిటిలో భోక్తృత్వమే ఐడెంటిఫికేషన్ రూపంగా కనబడుతుంది భోక్త ఉండదు అంటే ఐడెంటిఫికేషన్ ఉండదు పాజిటివ్ ఉండదు నెగిటివ్ ఉండదు కర్తృత్వం ఉండదు నేను చేస్తున్నాను అనే అహంకారం ఉండదు దాంతో ఇంద్రియ వ్యాపారములు ప్రాణ వ్యాపారములు కూడా ఆత్మ సంయమ యోగము అగ్నియందు వివేక జ్ఞానం చేత ప్రజ్వ చేయబడిన అగ్నియందు హోమము చేయబడినది అని ఆ ఆ సాక్షి భావాన్ని ఒక యజ్ఞంగా వర్ణించారు ఈ శ్లోకంగా ఇప్పుడు భాష్యం చూడండి కింఛ సర్వాణి కింఛ అంటే యజ్ఞాలు ఇంకా అవలగటి ఇంకా ఉన్నాయి అని అభిప్రాయం నడుస్తున్నాయి తమ్మరు యజ్ఞ సార్ కమిగా సర్వాణి సర్వాణి ఇంద్రియ కర్మాణి ఇంద్రియాణ కర్మాణి ఇంద్రియ కర్మాణి ఎవరోలోకానున్నారో ఈ శంకర భాష్యం జీత శంకర భాష్యం పాఠం చెప్తున్నాను నేను జీత శంకర భాష్యం ఏముంటుందన్న దాంట్లో ఉరిగా రామస్య బాణహ రామబాణ అనేటు సో నా ద్వేష్ఠేష్ఠేష్ఠ సర్వభూతానాన్ని దగ్గర అలా ఉంది నాట్ ద్వేష్ఠ్వేష్ఠ అని అలా ఉంటుంది ఇంద్రియానాన్ని ధర్మాన్ని ఇంద్రియ ధర్మాణి షస్టి తత్వ శంకర మామూలుగా చిన్నప్పుడు సంస్కృతం చదువుకుంటే పదో తరగతి వరకు తెలుస్తుంది అన్నమాట పదో తరగతి పదేళ్ళ వాడికి పదో తరగతి పడతారు పదేళ్ల వాడికి తెలుస్తుంది తప్పుడు శుభమాస్త్రం ఎప్పుడు చదువుతారండీ ఐదో ఎక్కమో ఐదో ఎక్కడ డేటా ఏడవ ఎక్కమో ఏదో చదివిందండి మరి బిగిలింగ్లో చదువుతారు ప్రథమా ప్రథమాలో చదివాడు దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇట్స్ వెరీ బేసిక్ సో శంకరంలో అలాంటి వ్యామోహం కలిగి ఎట్లా ఉంటుంది శాస్త్రం కానీ కొంచెం ముందుకు వెళితే మనకు ఒక సంగతి అర్థమవుతుంది ఆ జ్ఞానశబ్దానికి ఆయన అర్థం ఆత్మసంజమయ్యోగా నేనేదని ఆయన అర్థం చెప్తాను ఆయన అర్థం చెప్పకుండా అది భాషను చెప్పకుండా వ్యాఖ్యానం చేయను చూస్తాను నేను ఎవరైనా మనగడు చేస్తాడేమో చేస్తా విని వాళ్ళు దద్దములు అయితే ఎన్ని వ్యాఖ్యానాలైనా చేయొచ్చు అన్నిటికీ ఇలా ఇలా బొగలు ఊపుత గుడు బసన ఉండదు అని హెట్ నాట ఏం చెప్పినా ఇలా ఇలా ఉప్పుతూ ఉండదు నేను ఆలోచించాలా ఏమన్నా ఆ వాళ్ళు అక్కడ వ్యాఖ్యానం చేయచ్చు పండితుల ముందు వ్యాఖ్యానం చేయలేక నాకు ఎనివే సో నేను ఉంటే అలా అంటూ ఉంటాను ఏమనుకోండి తాణకర్మానిక ఇవే ఇప్పుడు చెప్తున్నారు ప్రాణకర్మలు అంటే చెప్తున్నారు ఇంద్రియాణ కర్మాన్ని అలా తేలిగ్గా తీసేసారు తేలిగ్గా చెప్పేశారు ఇప్పుడు ప్రాణకర్మ శబ్దాన్ని వివరిస్తున్నారు ప్రాణ వాయురాధ్యాత్మిక ప్రాణశబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి అధిదైవార్థం అధిభూత అధిదైవ అంటే సకల జగత్తును వ్యాపించి ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి దానికి హిరణ్య గర్భ అంటారు అధి దైవస్వరం అదే అధ్యాత్మమునందు వస్తున్న ఆ వాయువే ఎక్కడ ఉంటుంది త్రివినేషియా అదే ప్రవేశిస్తూ ఉంటుంది యొక్క స్పిరిట్ అదే ఇప్పుడు వాయువు ఇక్కడ ఉంది ఇక్కడ ఉందండి ఆ సమష్టి దీంతో ప్రవేశించింది వాయువు దీంట్లో అంటే హిరణ్య గర్భుడు అనమాట హిరణ్య గర్భుడు ఎలా అవుతాడు హిరణ్యగర్ బుడి దీంతో ప్రవేశిస్తే హిరణ్యగర్ బుడిగా మిగిలి ఉంటాడా లేకపోతే జీవుడు అయిపోతాడా జీవుడు అయిపోతాడు అని వ్యాఖ్యానం చేసి కూర్చుంటాడు జీవుడేమో అయిపోడు జీవుడు అయిపోయినట్టుగా కనపడతాడు అజ్ఞానం చేస్తాడు ఇన్ఫినిట్ ఫైనట్లో రిఫ్లెక్ట్ అయితే ఫైనైట్ అయిపోతుందా అయిపోదు ఆ రిఫ్లెక్షన్ బట్టి ఫైనైట్ అయిపోయిందా అన్నట్లుగా కనపడుతుంది అంటే కాబట్టి అంటే ఆధ్యాత్మికమైన ప్రాణము వాయువు ఇక్కడ ఈ కాంటెక్స్లో కర్మ అని అంటున్నారు కనుక కర్మ అంటే చెట్టు చేమలు వీచినప్పుడు దాన్ని కర్మను ఎవడో ఉండదు ఈ దేహంలో ఉన్నటువంటి కర్మలు ఇక్కడ కర్తభోక్త హాడు కనుక ఆ కర్మలు కాబట్టి వాయువు అని అర్థం జనరల్ మీనింగ్ కానీ ఇక్కడ ఆధ్యాత్మిక ఆధ్యాత్మ కాంటెక్స్లో ఈ దేహమునందు సంచారం వాయువు ఆ వాయువు యొక్క కర్మలు తత్కర్మాణి ఆ వాయువు యొక్క కర్మలు ఏమిటండి ఆసుంచన ప్రసారణ ఆది ఆ కర్మల్ని నాలుగో ఐదో లిస్ట్ చేశారు ఆ లిస్టులో రెండు చెప్తారు నేను సంకటలో మిగిలిన రెండు మనం చూసుకోవాలి ఆసుంచన అంటే ఇలా ముంచు కూర్చో ప్రసారణ అంటే ఇలా ఇది ఆసుంచనా ప్రసారణ ఇంకో నడవడం నడవడం ఏంటి దాంట్లో ఆసుంచనంగా ఉంటుంది ప్రసారణంగా ఉంటుంది వేరే కర్మ ఇలాంటివివో ఉన్నాయి కార్తీకుల లెక్కలస నేను మన ఈయన ఇచ్చారా అని చూశాను ఆయన కూడా మీరు పట్టించుకోలేదు దాని గురించి గమన భాషణాది గమన భాషణాదిని నడక నడక చెప్పేదిగా నేను ఆది శబ్దానికి ఏదో ఒకటి కొన్ని చేయాలి గమన నడక భాషణ మాట్లాడడం మాట్లాడడం వాయు కర్మ మాట్లాడే ప్రాసెస్ని మీరు ఎప్పుడూ గమనించడలేదో మీరు జాలి పీల్చుకుని విడిచిపెడుతూ మాట్లాడతారు మాట్లాడదామంటే విడిచిపెడుతూ మాట్లాడదాం ఖాళీ విడిచిపెడుతూ ఉంటారు మాట్లాడతారు ఇప్పుడు నేను ఏం చేస్తాను తీసేశాను ఇప్పుడు మాట్లాడేస్తున్నాను అంతసేపు మాట్లాడలేప్పటికీ ఆ తీర్చిని దారి అయిపోయింది నువ్వు మళ్ళీ దారి పిలిచి మళ్ళీ మాట్లాడుతున్నాం ఖాళీ తీపిస్తూ మాట్లాడలేరు నేను విడిచిపెడుతూనే మాట్లాడతాను కాబట్టి అదొక స్పెషల్ వాయువు యొక్క యాక్షన్ గమన భాషణ ఆది శబ్దం చేతి ఇంకా ఏదైనా ఉంటే అవి కూడా మెరుగుపెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా క్రియలు ఈ దేహం ముందు జరిగే క్రియలు ఇవి నేను కర్తముతాను అనే సత్యాన్ని తెలుసుకోవటం ద్వారా ఆత్మ సంయమోగము అనే అజ్ఞలో ఇవన్నీ హోమం చేయబడిపోతాయి ఈ క్రియలన్నీ భావన రూపంలో కానిచ అపరే కానిక అంటే ఆ కర్మలను కూడా అపరే అంటే మరికొందరు అంటే ఇంకో రకం యజ్ఞం చేసేవాళ్ళు ఆత్మ సంయమో ఆత్మని సంయమ ఆత్మ సంయమే ఆత్మయందు నియమించుట సంయమము అంటే నియమించుట దేన్ని నియమిస్తారు మనస ఇది భావ వ్యాఖ్యాత రాశారు మనస్సుని ఆత్మయందు విలీనం చేయుట ఎప్పుడైతే మీరు సాక్షిగా మనస్సుని రక్షిస్తారో ఆ మనస్సు ఆత్మలో విలీన అయిపోతుంది సాక్షి చైతన్యంలో విలీనం అయిపోతుంది దాని వ్యాపారం ఆగిపోతుంది అమనీ భావాన్ని చెందిస్తారు ఇప్పుడైతే మనస్సు యొక్క విలీనం అయిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే క్రియలన్నీ దొరుకుతూ ఉంటాయి కానీ నేను కర్తని నేను భోక్తని అనే అహంకారం ఉండదు ఇది మనస్సు యొక్క ప్రోడక్ట్ ఎప్పుడైతే ఈ మనస్సు అమనీ భావాన్ని చెందిందో ఇప్పుడు అహంకారం లేకుండా పోయింది లేకుండా పోయిందంటే అర్థం హోమం అయిపోయిందని నెయ్యి లేకుండా పోయిందంటే హోమం చేపేశారని సేవ యోగ అగ్నిష్ట ఆత్మ సంయమే యోగం ఏమిటి ఇక్కడ యోగం అంటే యోగం అంటే కలయిక యోగం అంటే కలయిక అయితే ఈ జీవుడు దేవుడైపోయాడు అదే కలయిక దాన్నే అగ్నిగా ఇక్కడ వదిలిస్తున్నారు ఎందుకంటే హోమము అనే రూపకము ఆ మెటఫర్ సిద్ధించాలంటే ఓ అగ్ని ఉండాలి మెటఫర్ మీద వర్కౌట్ చేయటానికి అందుకోసం అదే అగ్ని స్మిన్ ఆత్మసంజమయోగానౌంగా పంచమే సప్తమీ భక్తులకు మార్చుకున్నాం దృష్పతి దృపతి బహుజం దుహోతి దుహుతీ సో హోమము చేస్తున్నారు హోమం చేయడం అంటే ఏంటి విక్షేపం నిక్షేపం నిక్షేపం అంటే వేయడం అలా వేసేయాలి ఇప్పుడైతే ఇలా వెయ్యాలి సాలిడ్ అయితే ఇలా వెళ్ళాలి అదో పద్ధతి మళ్ళీ హోమం చేసే పద్ధతి సో మనం భోజనం చేసేప్పుడు లిక్విడ్స్కి సాలిడ్స్కి వేరు వేరుగా భోజనం చేస్తాం కదా అలాగే అగ్నిహోత్రంలో కూడా లిక్విడ్ని ఇలా వేయడకూడదు ఇలా వేస్తే సరిగ్గా పడుతుంది ఇలా వస్తుంది కాబట్టి ఇలా వేసిస్తే పర్ఫెక్ట్గా పడిపోతుంది ఆ స్లోప్ వచ్చేసి సాలిడ్ ఇలా వేస్తే పడుతుంది అది ఇలా వేసే రివర్ దానికి ఏదో మళ్ళీ దానికి ఉపయోగం ఉంది అంజలికి కూడా ఏదో పేరు ఉంది మా పేరు గుర్తురావతి అని నాకు పేలాల హోమం చేస్తారు లాజ హోమం అని వివాహంలో చేస్తారు ఆ పేలాల హోమం చేసినప్పుడు వీడు హోమం చేస్తున్నాడు పోవడం నేను ఉన్నాను అక్కడ మరి ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు ఇలా కాదు రాని దగ్గర దిక్కుడు వస్తుంది ఇలా చేయలేదు ఆయన అంటాడు వీడికి తెలియదు ఇలా ఇలా చేయాల అంత తెలియదు కానీ వీడు అక్కడ పేలాలు హోమం చేసి కూడా బాగుండదు చేస్తాడు వాడు ఆ పిలుపు తిరుతాం మూడో అన్నం ఒకటి ఉంటాడు వాడి బిల్చి వస్తాడు వారి కాంగి తిరుగుతూ ఉంటాడు బయట వారికి అప్పటికప్పుడు హోతే ఒకటి కట్టి పట్టుకొస్తారు వాటికి వచ్చి హోమం చేయమంటే వాడు ఏదో ఒక పెద్ద హీరోలా వచ్చి హోమం చేస్తాడు అదే సంస్కారాలు ఏమి ఉండవు కా ఎందుకు హోమం చేస్తున్నావు ఎలా చేసినా ఏం తెలియవు కదా ప్రేక్షిపత్తి దానితో వేసేయటం హోమం చేయడం అంటే వేసేయటం జ్ఞానదీపితే స్నేహే నేవా ప్రదీతే వివేక వివేక విజ్ఞానేనా ఉజ్వల భావమాపాదితే స్నేహం అంటే నూనె నూనె చేత దీపము ఉజ్వలంగా చేయబడినట్లుగా స్నేహేన ప్రదీవితే ఇవ నూనె వేశాననుకోండి దీపం అది పొరగట్టిపోతాం ఆరిపోతాం అంటే తీసుకొచ్చే రెండు తింటే వాళ్ళు నూనె వేస్తే ఏమవుతుంది మళ్ళీ తప్పకుండా వేస్తాం ఆ విధంగా ఇక్కడ నువ్వు వెళుతుంది వివేక విజ్ఞానం వివేకం ఉంది వివేకం కావాలి వివేకానికే సాధన మార్గంలో పాఠంలో చెప్తారు ఆత్మజ్ఞానానికి చెప్పి ఇదే ఉండదు ఆత్మజ్ఞాన స్వరూపులుగా ఉండడమే దాన్ని ఏమి వర్ణిస్తారు మీరు వర్ణించలేదు వివేక విజ్ఞానాన్ని వర్ణిస్తారు ఇది సాధనము అది సాధ్యము అది లక్ష్యం గోల్ ఇది సాధనం దీనికి జ్ఞానయోగమని సంఖ్యయోగం అని పేరు వివేక విజ్ఞానానికి సంక్షేయోగం అని పేరు సంఖ్యయోగం అంటే చాలా మంది ఆత్మజ్ఞానం అనుకుంటారు ఆత్మజ్ఞానం అయితే ఇంకా యోగం అయితే అది ఉపాయం కాకపోతే ఆత్మజ్ఞానం ఉపాయమా ఉపాయమా ఉపయోగం ఉపయోగం ఇంకా దానికి యోగ శబ్ద ప్రయోగం చేయకూడదు ఉపాయానికే యోగశబ్ద ప్రయోగం చేయాలి అంతైతేనే ఆత్మజ్ఞానమో అన్నారు ఆత్మజ్ఞాన యోగమో అనుకోవడం యోగమని నేను అనాల్సి ఉంటే జ్ఞాన యోగము అని అనవచ్చు ఆ జ్ఞాన శబ్దానికి అర్థం వివేక విజ్ఞానము అని అర్థం అంతేకాంఖ్యా అని తెలిపారు దాంట్లో ఇది క్లారిటీ సాంఖ్య అన్నాడంటే సాంఖ్య శబ్దానికి అర్థం ఏదో తెలుస్తుందండి పురుష వివేకము అర్థం అది లూఢ సాంఖ్య శబ్దానికి అర్థం అదే ట్రెయిన్ మినిస్టర్ పదానికి ఎంత క్లియర్ మీనింగ్ ఉందో సాంఖ్య శబ్దానికి అంత స్పష్టమైన అర్థం రూఢమైన శబ్దం దేనియందు రూఢము ఫిక్స్డ్ దేనియందు వివేక విజ్ఞానము ఏ వివేకము ప్రకృతి పురుష ఏదో వివేకం కాదు ప్రకృతి పురుష వివేకానికే సాంఖ్యం అని ప్రకృతి అంటే దేహం పురుషాంటే చేత సాక్షి ప్రకృతి అంటే మనస్సు పురుష అంటే సాక్షి ఆ వివేకాన్ని కలిగి ఉంటాడు కర్తృత్వ హోతృత్వాలు పురుషం కర్తృత్వం పురుషుడుకుంటుందో ఉండదు భోక్తృత్వం అనే పురుషుడికి ఉంటుంది సారీ అదే భోక్తృత్వం అంటే ఆనందస్వరూపుడు కనుక భోక్తృత్వం ఉంటుంది ఆత్మయింది మనోయుక్తం భోక్తేహు మనిషిన కర్తృత్వం మాత్రం ఉండదు కర్తృత్వం జడ జడ ద్రవ్యమనం ఉంటుంది కర్తృత్వం భోక్తృత్వం చేతన ధర్మం ఆనందాన్ని అనుభవించడం చేతన ధర్మం కాబట్టి ఆనందస్వరూపమైన ఆత్మయింది భోక్తృత్వాన్ని ఒక అపేక్షతే మనం చెప్పచ్చు ఫ్రమ్ ఏ స్కాండ్ పాయింట్ యూ కెన్ టెల్ ఆత్మభోక్త అని ఒక స్టాండ్ పాయింట్ చెప్పచ్చు ఎందుకంటే ఆనంద స్వరూపం భోగం అంటే ఆనందమే కదండి అందుకోసం కానీ కర్తృత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పడానికి చేయలేదు ఎందుకంటే కర్తృత్వం అది జడమైన ద్రవ్యము యొక్క ధర్మం కర్తృత్వం అంటే చలనం ఉండాలి చలనం ఉందంటే జడద్రవ్యానికి ఉంటుంది దేహము మనస్సు వాటి ఉండే ఉంటుంది కర్తృత్వం కాబట్టి టోటల్లీ రాంగ్ ఐడెంటిఫికేషన్ లేకుండగా అహంకర్తాండానికి వీల్లేదు అసలు యూ కెనాట్ టాక్ ఆఫ్ యువర్ సిపాసిటీ డ్యూయర్ అండర్ యూఆర్ వెల్ల్యూడెడ్ ఇన్ టు ఐడెంటిఫై ఇంటి ఫిజికల్ బాడీ అని మా అంటే అది వివేక విజ్ఞానం ఆ వివేక విజ్ఞానం ఏం చేస్తుందంటే మనిషిలో సాక్షిభావాన్ని పెంపొందిస్తుంది సాక్షిభావం చాలా ఉజ్వలంగా ఉంటుంది వివేక విజ్ఞానం అభ్యాసం చేసి ఇవాడికి సాక్షిభావం అంటే దాని పేరే ఆత్మ సంయమయోగాగ్ని అది మంచిగా ప్రజ్వలింపుతూ ఉంటుంది దుఃఖపతి త్రివిలాపయంతి వ్యర్థ ఎక్కడ హోమం చేయడం అంటే వేసేకం ఎందుకు వేస్తారు ఎక్కడ వేస్తారు అంటే త్రివిలాపనము ఇది వేదాంతుల యొక్క వాళ్ళు వాడుకునే ఒక పారిభాషిక పదం ప్రజలాపనం అనే మాట వేదాంతికి తెలుస్తుంది ఇంకెవరికి తెలియక అంటే ఏమిటి భావనాత్మకంగా విలీనము చేయిక దాన్ని ప్రజలాపనము అని అంటారు ఇది మీకు గుర్తుందో లేదో నాకే గుర్తు లేదు శ్లోకం కఠోపనిషత్తులో వస్తుంది వాచేట వాక్కును ప్రజలాపన చేయగలము వాక్ అంటే వాజింద్రియాన్ని ప్రజలాపన చేసేయాలి ఇదేంట్లో మనస్సు మనస్సులో ప్రజలాపనం చేసేయాలి అంటే ఇంకా అదే పని కాదు మాట్లాడుతూ ఉండదు కాదు ఇంకో ఊరికే అనవసరంగా మాట్లాడతాం మాట్లాడటం అనేక కాబట్టి ఈ వాదింద్రియ తద్యక్షేత్ శాంత ఆత్మని అని ఆ మంత్రం ఉంది విచ్చేత్ వాచం అనేదో వస్తుంది తర్వాత ఆ మనస్సుని శాంతే ఆత్మని అంటే బుద్ధవు శాంతమైన అంటే రాజప్రవేషములో కాలుష్యము లేని బుద్ధి ఎందు విలీనం చేసేయగలం తదచ్చేట్ మహతి ఆ సమ ఎష్టి బుద్ధిని సమస్య బుద్ధి విలీనం చేసేయగలనం అంటే ఈ సెంటర్ లేకుండా చేసేయాలి బుద్ధిలో సెంటర్ ఉందనుకోండి ఎష్టి బుద్ధి అయిపోతుంది సెంటర్ లేకుండా సాక్షి భావంలో ఉండిపోయారనుకోండి సమష్టి బుద్ధి అయిపోతుంది అని ఆ విధంగా దీన్ని ప్రవిలాపనము అంటారు ఒక దాంట్లో మరొక దాన్ని ప్రవిలాపనం చేసుకుంటాం మనం ఇప్పుడు క్యారియర్ సెట్ ఉంటుంది ఇది డబ్బాల సెట్ చిన్న డబ్బా ఉంటుంది ఆ చిన్న డబ్బాను కొంచెం డబ్బాలో వేసి మూత ఆ చిన్న డబ్బా ఉన్నట్టు కనపడదు లేదనమాట లేదంటే దాన్ని ఇంకో డబ్బాలో వేసి మూత పెట్టేయడం దాన్ని ఇంకో డబ్బాలో వేసి మూత పెట్టేయడం ఆఖరికి ఒక్కటే డబ్బా ఉంటుంది అదే ఆ సాక్షి అనే డబ్బా తప్పింది దేవుళ్ళు అన్ని దాంట్లో వెళ్ళిపోతాయి దాన్ని త్రివిలాసము అంత భావనాత్మకంగా ఉంటుంది విషన్నీగా ఉంటుంది విషన్ వైపు ఉంటుంది అంతకంటే ఇంక దేవుండదు ఆ పదాన్ని అందుకోసం త్రివిలాపంతి ఇక్కడ వెళ్ళనుకున్నవారు లీనా అని కొంగంతి ఇత్యర్థం ఇంకెవరికి ఏ సందేహం లేకుండా ద్రవ్యయస్తా యోగయస్త పదే స్వాధ్యాయ జాన్యతయ సంసి వ్రత విన చింత ద్రవ్య విజ్ఞాయి ఇంకా అంటే ఇంకా ఏమంటే అంటే సేమ్ టాపిక్ కంటిన్యూ అవుతోంది ద్రవ్యయజ్ఞ అనే శ్లోకం యజ్ఞము రెండు రకాలు మీకు బ్రాడ్గా చెప్పుకుంటే రెండు రకాలు తత్పదార్థ ప్రధానమైన యజ్ఞము స్వం అని రెండు రకాలు తత్పదార్థం అంటే తతంటే సర్వజగత్కారణమైన ఈశ్వరుడు అది ప్రధానంగా ఉండే యజ్ఞం దాన్ని ద్రవ్యయజ్ఞం అంట ద్రవ్యం వేసం హోమం చేస్తే ఈ హోమద్రవ్యం ఇక్కడ సమర్పించబడి సూక్ష్మ రూపాన్ని పొంది స్వర్గంలోనూ ఎక్కడో ఉన్నటువంటి దేవతగా అందుతుంది అంటే తత్పదార్థ ప్రధానమైన యజ్ఞం దైవ అధి దైవ రూపమైన ఏమండి ఎలారండి గీతగారు ఈవేళ వచ్చిన వాళ్ళకి బ్రహ్మోద్యోగ వచ్చిన వాళ్ళకి మన రామ్మోహన్ గారు ఒక పుస్తకాన్ని స్పాన్సర్ చేశారు ఇది తీసుకున్న మీరు వెళ్ళిపోవడానికి విచారం లేదు పుస్తకం తీసుకోకుండా వెళ్ళిపోతే విచారం అన్నదాత సృష్టి సో ద్రవ్య యజ్ఞము తత్పదార్థ ప్రధానమైన యజ్ఞం అంతే కదా ఇంకా తపస్సు చేశారు తపస్సు చెప్తారు తపస్సు చేశారనుకోండి ఇది త్వం పదార్థ ప్రధానంగా ఉంటుంది తపస్సు అంటే హోమం ధ్యానం చేస్తే ధ్యానంలో చుట్టూ ఉండే జగత్ వేస్తే దేవుణ్ణి ఆరోధిస్తారా ఏమో మరి ధ్యానంలో ఏం ఆరోధిస్తారు హృదయంలో ఆత్మరూపంగా ఉండే దేవుణ్ణి ఆరోధిస్తారు అంటే పదార్థ ప్రధాన త్వంపదానికి అర్థం బ్రహ్మండే తత్వం సిం అంటే నిష్ఠత్వం కాదు కాబట్టి త్వం పదార్థ ప్రధానమైన యజ్ఞానికి తపస్సుని పేరు తత్పదార్థ ప్రధానమైన ద్రవ్య యజ్ఞ తపోయజ్ఞావు రక్స్గా చెప్పాలంటే ఎదరవాళ్ళకి భోజనం పెట్టారనుకోండి తత్పదార్థ ప్రధానమైన యజ్ఞం అవుతుంది ఎందుకంటే వాడు హృదయంలో ఉండే దేవుడికి భోజనం పెడుతున్నారు బయట వాడికి భోజనం పెట్టారనుకోండి అది ద్రవ్య యజ్ఞం అవుతుంది పదార్థాన్ని ఇస్తున్నారు కదా తపోయజ్ఞం అంటే ఏదవుతుంది చెప్పండి అదే అదే కాంటెక్ట్ లో తపోయజ్ఞం అంటే ఏది మీరు భోజనం మానేస్తే తప్ప యజ్ఞం మీరు భోజనం చేస్తే తక్కువ యజ్ఞం కాదండి మరి అదే తిట్టుకంటే సో మీరు భోజనం ఎదరోళకు పెడితే ద్రమయజ్ఞం మీరు భోజనం చేయడం మానే తప్పం కానీ చాలా మంది భ్రమపడతారు ఎదవాళ్ళకు పెడితే తత్పదార్థ ప్రధానం అనేది నేను తింటే తొమ్మి పదార్థం నేను తింటే తొమ్మి పదార్థ ప్రధానం కాదు మీరు మానేస్తే మీద తింటే తపస్సు అది మానస్క తపస్థాయి ఇంకైతేనే భోజనం దగ్గర ఈ పందాలు అది వేసుకోకూడదు నువ్వు ఒక లడ్డు తింటే నేను బొద్దు లడ్డులు తింటాను అలాగే పందాలు వేసుకోకూడదు ఎందుకంటే తినడంలో తినడంలో పురుషార్థం లేదు పురుషార్థం ఉండాలి మనం ఏ పని చేసినా ఆ ఈశ్వరుడు వైపు అడుగుపడాలి సంసారం వైపు వెళ్ళకూడదు దూరంగా ఈశ్వరుని దగ్గరగా వెళ్తూ పురుషార్థం ఉండాలి అంతేగాని పన్నెండు ఇడ్లీ ఇడ్లీలో చిన్నీ పోటీ కానీ లేకపోతే లడ్డు చిన్నీ పోటీ అలా ఉండకూడదు పెట్టి పోటీలు ఉండాలి ఎనీవే సో ద్రవ్యయజ్ఞము ద్రవ్యయజ్ఞ అంటే ద్రవ్యయజ్ఞములు అని కాదు నేను అలా అనుకుంటున్నాను ద్రవ్యయజ్ఞములను చేవారు ఇక్కడ అలా అనుకుంటున్నాను యజ్ఞం చేసి గురించి మాట్లాడుతున్నారు కదా అంటే ద్రవ్య యజ్ఞములు కాదు ద్రవ్యేణ యజ్ఞం ఏకాంతే యజ్ఞ ఏకాంతే అని బహుమేహి సమాసం అలాగే తపస్సు అనే యజ్ఞములు కాదు తపస్సు అనే యజ్ఞములను చేయువారు యజ్ఞములు కలవారు అంటే చేయువారు కొంతమంది ద్రవ్య యజ్ఞాలు చేస్తారు పండలు వేసి వికృతులను పిలిచి ద్రవ్యాలను పోగేసి సందాలు పూర్తి చేసి వెళ్ళి ఆ రకంగా హోమాలు విజేస్తూ ఉంటారు ద్రవ్య యజ్ఞ ద్రవ్యయజ్ఞం చేస్తే పేపర్లో రిపోర్ట్స్ వస్తుంది ఫోటోగ్రాఫీలు తీయొచ్చు వీడియో తీయొచ్చు టీవీలో చూపించవచ్చు అదంతా ద్రవ్యయజ్ఞం మీరు తలుపులు వేసేసుకుని జ్ఞాన యజ్ఞం చేసుకుంటే తపోయజ్ఞం చేశారనుకోండి ఇవే ఉండవు ఈ ఈ ఆర్భాటమే కాబట్టి మనిషి యొక్క అప్రోచ్ ఎలా ఉంటుందని మనకు తెలిసిపోతుంది పది మందిని పిలిచి యజ్ఞం చేసేటంటే వాడి యాటిట్యూడ్ మీకు అర్థమైపోయింది అక్కడికి అక్కడ ఎవరికి చెప్పకుండా ఓ మూల కూర్చుని యజ్ఞం చేసుకుంటున్నాడు అనుకోండి ధ్యానం చేసుకుంటున్నాడు అనుకోండి దాన్ని బట్టి వాడు మనిషి యొక్క అది తపో యజ్ఞాన ఇంకా యోగ యజ్ఞ ఇవి లేవంటూ ఉంటారు ఎందుకు లేవు యోగమే యజ్ఞం ఇవన్నీ లేవా మరి ఇక్కడ ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి శాస్త్రంలో శక్తి పెట్టింది ఇది ఇది లేదన్నానికి ఏం లోక యజ్ఞా లోకము అంటే ప్రాణాయామము ఇచ్చారు ప్రాణాయామం చేయాలా చర్లే అది యజ్ఞావి దాన్ని చేస్తూ ఉండాలి ప్రాణాయామం చేయాలండి అవాత వాహి భేషజం వివాత వాహి య్రపహ అని మన మంత్రం నేను చిన్నప్పుడు వల్లించే మంత్రం చెప్తా ఉంటే ఆశ్చర్యపడు ఎంత మహత్ముడు దానికి హే వాత అవాత వాహి వివాత వాహిర హే వాతా అంటే ఓ వాయుదేవ భేషజం ఆవాహి మందుని ఆవాహి లోపలికి మోసుకుపో ఏదైతే అనారోగ్యము రోగము దుఃఖము టాక్సిటీ మెంటల్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ ఉన్నాయో హే వాత వివాహి బయటికి తోసుకుపో అవాత వాహి భేషన్ నివాత వాహి యద్రపహ ఇంకా ఏదో ఉంది నేను మొత్తం మంత్రం అంతా ఎక్కడుందా అని ఎత్తుగుదా ఉంటే నాకు ఇండెక్షన్ సరిగ్గా అయితే అది ఎక్కడుందో నాకు గుర్తులు అయితే నేను మాట్లాడుకుంటున్నా ఆయన మంత్రం చెప్తున్నాను నేను అర్థం ఏంటంటే అవాత వాహి భేషజం వివాత వాహి అంటే ప్రాణాయం చేయకుని ప్రాణాయామం చేస్తే అరోగ్యంగా ఉంటాను లేకపోతే మీరు ప్రాణాయామం ఎక్కడూ చేయలేదనుకోండి అప్పుడైనా ఆరోగ్యం చేసే హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక చిన్న మెషిన్ ఉంటుంది ప్రతిదానికి ఒక మెషిన్ ఒకటి ఉంటుంది దానికి ఒక రబ్బర్ క్యూబ్ ఉంటుంది ఆ రబ్బర్ క్యూబ్ పెట్టుకుని నోట్లో పెట్టుకుని ఊరి అంటూ ఉంటాడు డాక్టర్ వీడు ఊరినప్పుడు అక్కడ ఒక లిక్విడ్ పాదరసం కాదు ఏదో లిక్విడ్ ఉంటుంది అది పైప్లో వేస్తుంది అది వీడు ఊపుతాడు వీడి ఎగ్గిన డమ్ ఉంటుంది కదా ఎప్పుడు ఇక్కడ వేదిక ఊపిరి చిత్తులు ఎక్స్పారెన్స్ వీరికి అలవాట్లేదు ఎప్పుడు ఎప్పుడూ తప్పు జీవనశైలే కానీ సరిగ్గా ప్రాణాయామం వీళ్ళు చేసిన వాడు కదా నన్ను నన్ను ఉదమనని నేను వస్తాను తీసుకుని నేను చూస్తాను ఆ లిక్విడ్ పైగా సాప కనుక బలంగా లేకపోతే ఊరి పైకి వస్తుంది నిజంగా బ్రింగి డైలీ కానీ ఆధునిక కాలంలో వీళ్ళన్నీ చాలా బ్యాడ్ హ్యాబిట్స్ కలిగి ఉంటాను ఓవర్ ఈటింగ్ డ్రింకింగ్ స్మోకింగ్ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు అన్నీ చేస్తారు లేకపోతే ఏ రకమైన డ్రింకింగ్ స్మోకింగ్ లేకపోయినా ఓవర్ ఉండటం భోగ విలాస ప్రధానమైన జీవితాన్ని గడిపిస్తూ ఉండటం అరవై ఏడో డెబ్బై ఏడో వెళ్ళి హాస్పిటల్లో పడ్డాం అడైనా జనా వ్యవస్థ అంటే ఇరవై పడతాయి చెట్టు ఊదంటాడు ఈదంటే అది లేవడు అది ముప్పై దగ్గర ఆగిపోతుంది అదంతా నువ్వు డెబ్బై దాకా ఊస్తూ ఉంది వాడు అడుగుతారు నడుస్తున్నారు అడుగుతారు ఎంత వస్తుంది నలభై వస్తుంది ఉంటుంది ఊర్తూ ఉండమని చెప్తుంది వీడు ఓదడు ఎందుకంటే ఐఎస్ వస్తుంది కదా డాక్టర్ వచ్చి మీరు ఊరుతున్నారా అని చెక్ చేసిపోతా చూసారా నష్ట కాకుండా ఈ పని చేయండి ఆ డెబ్బై వచ్చి దాకా ఊదమంటే అది ప్రాణాయామం అన్నది ఇప్పుడు ఊదరంటే అదే ప్రాణాయామం ఎందుకంటే ఊదాలంటే ముందు గాలి తీయించితే ఊదుతాడు తీల్చముందుగా ఏమి చూస్తాడు నిండా తీల్స్తాడు ఎందుకంటే మా వాడి లెక్క ప్రకారం ఎండా తీల్చి ఊస్తే ముక్కలు వస్తుంది ఇప్పుడు డెబ్భై రావాలంటే ఏం చేయాలి ముప్ప విషయం ఎక్కువ పీల్చి ఆ పీల్చింది ఊద అదే తన ఒక అతను ప్రాణాయామం చేస్తున్నాడు నేను విజిట్ చేయటానికి వెళ్ళాను ఐసీజీలో కూర్చొని చేస్తున్నాడు నేను అన్నాను నేను క్లాసుకి వచ్చి ప్రాణాయామం చేయమంటే ఎప్పుడు చేసేవు కదా ఇప్పుడు డాక్టర్ చేయమంటే చేస్తున్నావా ప్రణాయామ ప్రణాయామం నేను ఎక్కడ చేశాను ఏ ప్రణాయామో అంటే అంటే ఆమె ఇదేనా ప్రాణాయం అయితే నేను ఇది అయిపోయిన తర్వాత వచ్చింది కాబట్టి మనం ప్రాణాయామం చేస్తూ ఉన్నాం ఎదురు ఇప్పుడు కూడా తమో గుణాల దగ్గరికి రాయమకే యాక్టివ్గా జంతులు వేస్తూ ఉంటాం పనికి వెరవకూడదు కొంచెం ఓపెన్ రక్షణ చేస్తూ ఉంటాం దానివల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతాం దేహాన్ని వర్తిస్తూ ఉంటేనే దాని ఆరోగ్యం లేకపోతే రోగగ్రస్తం అవుతుంది కాబట్టి అది కూడా ఒక యజ్ఞమే యోగ యజ్ఞ ప్రాణాయామం యజ్ఞమే మీరు దాంట్లోకి ఈశ్వర భావనలను ప్రవేశపెట్టారనుకోండి నేను చాలాసార్లు నేను మొత్తం ఈ ప్రాణాయామాన్ని చాలా పాపులర్ చేసి పెట్టా నాకు రామ్దేవ్ బాబా అయితే దాన్ని బాగా ప్రపంచంతో తీసుకెళ్లారు ఆయన విభూతి సో ఆ ప్రాణాయామాన్ని మీరు చేసుకున్నప్పుడు దాంతో ఈశ్వర భావన ఉంటుందండి వాయుదేవతని తీరుస్తున్నట్టు వింటికేప్పుడు ఓంకారాన్ని గత యజ్ఞం అయిపోయింది యోగ యజ్ఞ తే ఇంకా స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ జ్ఞాన యజ్ఞం అంటే వివేక జ్ఞానమే యజ్ఞం స్వాధ్యాయ అంటే అధ్యయనం చదువుకోవటమే యజ్ఞం ఇది ఇదే యజ్ఞం స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాఖ అయితే ఈ యజ్ఞాలన్నింటికి ఎటువంటి వాళ్ళు చేయగలుగుతారు సరే ఇతరులు చేస్తున్నారంటే వీళ్ళందరూ ఈ ఒక్క శ్లోకంలో చెప్పిన వాళ్ళే కాదు పైన చెప్పిన యజ్ఞాలు ఎన్నో వికే ఉన్నాయో వీటన్నిటినీ చేసిన వాళ్ళకి ఈ రెండు యజ్ఞ వర్తిస్తాయి లేదా వీళ్ళు ఏకాయ సంస్కృతం వ్రతాహ అందరికీ వర్తిస్తాయి ఈ ఇక్కడ ఉన్న యజ్ఞాలకే కాదు వాళ్ళు ఎటులు అవి ఉండాలి ఎటు అంటే సన్యాసం కాదు వ్యతనశీల అయినా రాస్తారు సో ప్రయత్నము చేసే స్వభావం గలవాళ్ళు అవి ఉన్నారు ఇప్పుడు మీరు పాఠం ఉందనుకోండి పాఠం ఉంటే ఆ వర్షం స్థానిక పాఠం ఏంటి అని అన్నారు అనుకోండి అంటే మీ ప్రయత్నం కొంచెం తగ్గిందని అంట అంటే మీరు ఇంకక్కడి నుంచి వరదలు వచ్చేసినా ఈ రమ్మన్న అభిప్రాయం కాదు మీరు ఈజిలీ జ్యుడిషియర్స్ లేకుండా ఉండండి కానీ వీళ్ళ తరఫు నుంచి ప్రయత్నం నిండా ఉండాలి నిండా ప్రయత్నం ఉండాలి ఏ ప్రయత్నమో లేకుండా అన్నీ అలా సమకూడితే ఆ స్వామి ఎవడో మన పంప ముందుకు వచ్చేసి అక్కడ బందులు వేసేసి అక్కడే స్టేజ్ పెట్టేసి అక్కడే పాటిని చెప్పేసుకుంటే మీ ఒంటితో మీరు కూర్చుని కాఫీ కాలతో వినే చేయొచ్చు అలాగే వేదాంతం వెళ్తానని అనుకోకూడదు అలాగ అలాగ ఎక్కడికి చెప్తుంది హరికథ మా ఇంటి ముందు బాధ్యతలో చెప్తున్నారండి నేను వింటున్నాను ఏంటంటే అన్ని సందర్భాల్లోనూ అలా వర్సుకోకుంటున్నాను కొంచెం పక్క వీధిలో హరికథ చెప్తున్నారనుకోండి మనం గంద్రాలు రెండు మెటుకు తినేసి అక్కడ ఏదో చోటు చూసి కూర్చొని అక్కడ చోటు ఉంటే అంత పెద్ద అనుకూలమైన చోటు ఉండదు ఏదో చోటు ఉంటుందో అరుగు మీద ఎక్కడో కూర్చుని కొంచెం నడువు నెక్కుట్టి కూర్చుని మూడు గంటలో నాలుగు గంటలో కూర్చుని విని వస్తే అదొక యజ్ఞం కాబట్టి యతనశీదు అయి ఉందా ప్రయత్న స్వభావం గలవాడై ఉండ కొద్దిగా బ్రేక్ఫాస్ట్ గట్టిగా చేసేసి ఆరు ఇడ్లీలు లేకపోతే ఏడు ఎనిమిది గట్టిగా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దేవుడు ప్రసాదం కూడా వేసేస్తున్నాయి కాఫీ తాగేసింది అప్పుడు క్లాసు పెడుకోవడం ఏమిటి క్లాసు ఏదో క్లాసు చెప్పి అయిన చెప్పి ఏ ఉత్సాహం ఉంటే చెప్పుకుంటాడు కొన్ని రోజులు గీత చెప్పుకుంటాడు కొన్ని రోజులు అణుసూత్రాలు చెప్పుకుంటాడు కొన్ని రోజులు ఉపనిషత్తులు చెప్పుకుంటాడు ఆయనే చెప్పుకుంటాడు కోర్సు ఆయనే ఫిక్స్ చేసుకుని ఆయనే చెప్పుకుంటాడు మూడు నెలల కోర్సు అనుకోండి ఓ ఉపనిషత్తు చెప్పుకుంటాడు ఓ గీత ఛాట చెప్పుకుంటాడు ఓ బ్రహ్మ సూత్రాల్లో ఓ అధికరంగం చెప్పుకుంటాడు ఆయనే చెప్పుకుంటాడు ఆయన ఇచ్చా మనదే ఉంది మనం బ్రేక్ఫాస్ట్ కాఫీ తగినాం వెళ్ళిపోయాక్కడ కుర్చీలో కూలబడ్డాం కుర్చీ ముందు వరసలో ఉంటే బాగుంటుంది వెరకాల వరసలో కోల పడ్డాం ఓ పుస్తకం ఒకటి కొట్టుకోవడం గీతా పుస్తక వాళ్ళ పుస్తకం చవకబేరా ఓ పుస్తకం ఒకటి కొట్టుకోవడం ఇది సంస్కృతం క్లాస్లో కూర్చుని ఆయన సంస్కృతం శ్లోకాలు చదివి సంస్కృత వాక్యం జరిగి చెప్తున్నాడు కదా మనం హిందువులమై కూర్చోం తత్రి బ్రహ్మచారులం తత్రీ వేదాంతం ఉద్ధరించడం కోసం ఇక్కడ సంస్కృతం నేర్చుకోవాలి సైడ్ లైన్స్లో నేర్చుకునే భాష్యాన్ని అర్థం చేసుకునే వేదలకి మన డెవలప్ చేసుకోవాలనే జ్ఞానం వీడికి ఉండాలా ప్లాన్ ఏమిటంటే ఈ అయిపోయిన తర్వాత జనాలకు వేదాంతం బోధించాలనే ప్లాన్ ఉన్నవాడు కనీసం వాడైనా సంస్కృతాన్ని అధ్యయనం చేయాలా వాడు కూడా సంస్కృతం ఓ విద్యార్థి నాతో అన్నాడు నాకు సంస్కృతం వస్తాడు కాదండి నేను పాఠం చెప్పను ఇంగ్ అలా ఉండకపోయి తప్పి నేను నేను సంస్కృతం అత్యద్భుతంగా చదవమని నేను నిన్ను ప్రెషర్ నువ్వు నాకు అసలే సంస్కృతం వద్దని చెప్తే నా మనసు విడిగిపోతుంది అలాంటి మాట్లాడుతుంది మాట్లాడితే మాట్లాడేప్పుడు మాట్లాడకూడదు నీ సంస్కృతం వచ్చిందా నేను అడుగుతున్నాను అడగట్లేదు కదా కాబట్టి మనం ఆ భాషని మనం నేర్చుకోవాలి అని ఓ మాట అనుకుని వదిలేస్తున్నావు ఎంత అంత నేర్చుకుంటాం అలా మాట్లాడకుండా చాలా ఖర్చు అది ఒకతంలో అడిగాడు వేదాంతం తెలుసుకోవాలంటే సంస్కృతిని చదువుకోవాలా అని అడిగారు అవును చెప్తాను అలాగే చెప్తా బట్ అక్షర్లని చెప్తారండి ఎవరైనా చెప్తారా అలాగా పిల్లలు కూడా పెట్టుకోవాలా అని అడిగి చూడండి నేను చెప్తాను సమాహం అడిగి చూడండి నా పెట్టుకోవాలని చెప్తాను గృహస్థులు కూడా పెట్టుకోవడం అష్టానికి పెట్టుకో బ్రహ్మచారి అడిగాడు అని కూడా పెట్టుకోవ్ ప్రాథించింది కదా పెట్టుకోండి వెళ్ళి పిల్లలు పెట్టుకుందా అని మరి ఆ లక్కకుంటే నేను అడుగున్నాం కాబట్టి సో యథ ఎక్కడ ఫీల్ అయి ఉండాలి కోర్ట్స్ అయిపోతుంది కోర్స్ అయిపోవడానికి ఒక సర్టిఫికెట్ ఒకటిస్తాను సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారంటే ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేస్తారు దానికి ఒక లెటర్ హెడ్ ఉంటుంది అన్ని క్రిట్ చేయించు పెట్టారు ఒక పదివేల సర్టిఫికేట్లు అవి పడు ఉంటాయి ఆ కొట్ట తీసే ఒక పది సర్టిఫికేట్లు వాళ్ళు ఎవరో క్లస్ రాస్తాడు నేను సంతకం కూడా పెట్టక్కర్లేదు నేను సంతకాన్ని స్టాంప్ చేయించి పెడతాను అది ముద్రలు వేసి వాళ్ళు ఇస్తారు ఏదో ఇస్తే అదో శోభ ఆ ఇచ్చినప్పుడు మినిస్టర్ని కిరాడు మినిస్టర్ని పిలిస్తే వాళ్ళు ఏమో సందేశం ఇచ్చిపోతారు ఈ సర్టిఫికెట్లన్నీ వీళ్ళకి రావడం ఎవరైతే విద్యార్థి వీళ్ళు సంస్కృతం కాదు వేదాంతం కాదు ఏడీ కాదు వ్యతనశీలు కాదు బాడీని పెంచుతారు లెల్ అలా ఉండకూడదు చాలా నెగిటివ్ చెప్పేసాను అభిప్రాయం ఏంటంటే ప్రయత్నశీలుగా ఉన్నాను ఎంత ప్రయత్నం అంటే ఆశ్చర్యం వస్తుంది అలాగే పాపం చాలా కష్టపడి చదువుతున్న వాళ్ళు అలాగే ఉండేది నేను చూసాను సో పానీయ సూత్రాలు తెలియకుండా కనర్షన్ చేసేయటం దూరాలకి వచ్చేస్తాయి సూత్రాలు వాటికి కూడా సూత్రాలు అంత గట్టిగా చదివేసేయటం అలా చదివి ద్వారా ఉండాలి ఎస ఒకప్పుడు చదివిన ప్రతీది ఉపయోగం అవసరం అవ్వకపోవచ్చు ఉండాలి నేను మ్యాక్సిజం చేసే మూలంగామంలోకా కంటిష్టం చేశాను నూట ఇరవై శ్లోకా నూటకి వచ్చేసాను అన్నీ మర్చిపోయాను ఆ సంస్కారం ఒకటి అలా పడుకుంటుంది ఎప్పుడైనా మ్యాక్సిజం చేసే శ్లోకాడ అన్నాడని కొడు మనకు వెంటనే గుర్తు ఏదో అలా గుర్తు వచ్చిన గుర్తు వస్తుంది నేను సంతష్టం చేసింది తక్కువ కొంతమంది ఆ తెలుగు కావ్యాలన్నీ కంటస్థం చేసి ఇస్తారు ఆ ముఖ్యమల్ని అంటా ఒకడు కంటస్థం చేసుకుంటాడు ఇంకొకడు మనుచరిత్రంతా నోట్కుంటారు నేను ఒక ఆయన జరుగుతుంది ఆయన సుందరకాండంతా నేను సుందరకాండలో ఓ వాటితాను చెప్పానన్నా అప్పుడు సుందరకాండలో లేదన్నా అంటే నేను అన్నా నేను సుందరకాండ నుంచే చెప్పానండి బాబు అన్నా అని నా పుస్తకం చెప్పిందా అప్పుడు ఈ నా పుస్తకంలో ఉంది ఆయన పుస్తకంలో లేదు కొంచెం పాఠభేదాలు ఉంటాయి కదా ఆ వాక్యం నా పుస్తపంలో ఉన్న ఆయన పుస్తకం వాళ్ళు ఆయనకు అంత నోటుకొచ్చి చెప్పింద సంక్షితం వ్రత సంక్షిత అంటే పదును కష్టపడిన అని అర్థం ఆ పదానికి అర్థం అంటే కత్తిని మొక్కపోయిన కత్తిని బ్లంట్ గా కత్తిని దాన్ని మనం వాడి దగ్గరికి తీసుకుంటే అక్కడ రాయి తిరుగుతూ ఉంటుంది దాని మీద అది పదును అవుతుంది అలాంటి దాన్ని సంక్షిత అంటారు వ్రత అంటే నియమాలు క్లాసు రోజు క్లాసు ఉంటాను లేకపోతే చదువుకుంటాను సిక్స్ టు సెవెన్ థర్టీ అంటే ఇంకా అది తేడా రాదనమాట అలా ప్రసెక్ట్ గా అధ్యయనం ఏ వ్రతాన్ని మనం స్వీకరిస్తామో దాన్ని బాగా పదులు పెట్టటం అంటే శ్రద్ధగా పాటించటం టోటల్ కమిట్మెంట్ టోటల్ డివోర్షన్ పోయిన మానేస్తాడు పాఠం మానలేడు సంక్షితం వ్రత అలా ఉండాలి అలా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ యజ్ఞాలను చేయగలుగుతారు యజ్ఞం చేయాలంటే రాత్రి భోజనం చేయకూడదు గోవాళులు భోజనం చేయకూడదు ఎన్ని నియమాలు ఉంటాయండి పాపం మరి వాళ్ళు ఆ నియమాలన్నీ పాటించి చేస్తున్నారా లేదా అంత కఠినమైన నియమాలు ఉండనే ఉండవు వీటికి కానీ ఆహార నియమం అది ఉంటుంది ప్రాణాయామం చేయడానికి పంచి ఆహార నియమం నిద్రాతి నియమం అవి ఉంటాయి ఆ నియమాలను పాటిస్తూ వాళ్ళ డిసిప్లిన్డ్ లైఫ్ లీడ్ చేయాలి ఆ డిసిప్లిన్ అనే బరువు లేకుండా సహజమైన డిసిప్లిన్ కాంటీన్యూస్గా డిసిప్లిన్గా పడిపోయింది అటువంటి డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేసుకుంటే శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇక్కడే పహిల్వాన్ అవుతాడు మీరు అది ఆరోగ్యంగా ఉంటుంది పహిల్వాన్లు ఆరోగ్యంగా ఉండరు మీకు తెలుసో తెలియదు ఇది పహిల్వాన్లు ఆ ఫైటింగ్లో అవే అయిపోయిన తర్వాత వారికి నలభై ఏడో యాభై ఏడు ఏళ్ళు వెళ్ళి చూస్తే ఇప్పుడు మహమ్మద్ అలీ ఎక్కడున్నాడో తెలిసినా ఇక్కడ ఇంటెన్సి జైల్ యూనిట్లో ఈ ఫుట్బాల్ ప్లేయర్స్ వాళ్ళు కూడా అనారోగ్యంతో బాధపడతారు తర్వాతి కాలంలో కాబట్టి పహిల్ వాళ్ళు కాదు కావాల్సింది ఆరోగ్యవంతులు కావాలి సో ఇప్పుడు ఈ డ్యాన్స్ చేస్తారు చూడండి లేడీస్ అది ఒక స్టేజ్ అయిన తర్వాత మానేస్తారు డాన్స్ చేత ఇంకా ఆ తర్వాత వాళ్ళు అనారోగ్యంలో పడిపోతారు డ్యాన్స్ మానేసిన వెంటనే ఇంకా బాడీ యూ లూజ్ కంట్రోల్ అది ఆరోగ్యం కాదు పహిల్ వాని బాక్సింగ్ మానేసిన వాడు రోగిస్తూ అయిపోతుంటారు అలా ఉండకూడదు దృఢమైన ఆరోగ్యం ఆరోగ్యం ఉండాలి స్టామినా ఉండాలి తన పని తాను ఉండాలి పహిల్ కానీ ఆరోగ్యవంతుడిగా ఉండాలి ఆరోగ్యమే మహాసాగ్యం శరీర ఆరోగ్యం మానసికమైన ఆరోగ్యం నేను మొన్న మెడిటేషన్ అందమైన పాయింట్ అప్పటిస్తాను అదేమంటే స్పిరిచువల్ సైకలాజికల్ అండ్ ఫిజికల్ ఈ మూడింగ్స్ని సెపరేట్ చేయటం ఈ మూడింటిని ఎప్పుడైతే సపరేట్ చేస్తారో మీ శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది మీ మనస్సు కల్లోలంగా ఉంటుంది మీ స్పిరిచువాలిటీ అవకటవగా ఉంటుంది అదేం సందర్భంగా ఉండదు మనం ఏం చేస్తామంటే సపరేట్ చేస్తాం ఎలా సపరేట్ చేస్తాం శరీర ఆరోగ్యానికి అపోలో మానసిక ఆరోగ్యానికి కౌన్సిలర్ కౌన్సిలర్ ఎవడో ఉంటుంది అయితే ఒక గురువును పెట్టుకోవడం ఓ గార్డ్ మ్యాన్ కౌన్సిల్ చేస్తూ ఉంటుంది ఆ గార్డ్ మ్యాన్ అది ఆయన ఏదో కౌన్సిలింగ్ ఇస్తాడు ఆయన మానసిక ఆరోగ్యానికి స్పిరిచువాలిటీకి గాడ్ మ్యాన్న గాడ్ మ్యాన్ పెట్టుకోవడం లేకపోతే తిరుపతి వెళ్ళొస్తూ ఉండటం లేకపోతే ఏదో తీర్థయాత్ర దానం చేయటం డబ్బు ఏదో దానం చేయటం ఏదో స్పిరిచువాలిటీకి సంబంధించిన ఒకదానికి ఇంకోదానికి సంబంధం లేదు దీనికి అది సపరేట్ తర్వాత బాగా ధనవంతులు ఏం చేస్తారంటే దేనికి దానికి సెక్రటరీలను పెట్టుకుంటారు ఫిజికల్కి సెక్రటరీ ఒకడు ఉంటాడు వాడి శరీరారోగ్యానికి సంబంధించి హాస్పిటల్స్ మందులు మాసులు ఇవన్నీ వాడు తీస్తూ ఉంటారు కౌన్సిల్ గార్డ్ మ్యాన్ కి సంబంధించి సెక్రటరీ వేరే ఉంటాడు ఎలా తెలిసిన అంటారేమో నేను అటువంటి సెక్రటరీలతో వ్యవహరించాను ఆ సెక్రటరీ నాకు ఇన్విటేషన్ ఇస్తాడు నా టికెట్ వాడే అవన్నీ వాడే వాడు స్పిరిచువల్ ఎఫ్ఐఆర్ సెక్రటరీ అనమాట వాడిని నేను అడిగానేమో వాడు నాకు ఫ్రెండ్ అవుతాడు కదమ్మా నా టికెట్ అన్నీ వాడి చేస్తున్నప్పుడు నన్ను రిసీవ్ కూడా వాడే నాకు ఫ్రెండ్ అవుతాడు ఫ్రెండ్ అయితే నాకు అందరూ ఫ్రెండ్ అవుతారు మనకు నువ్వు ఏం పెట్టేదంటే ఫ్రెండ్ ఏంటి సో నేను అడిగితే నువ్వు ఏమిటి చేస్తున్నావు అంటే నేను ఈ స్పిరిచువల్ సైడ్ సమర్పిస్తూ ఉంటాను నేను ఉద్యోగం ఎక్కడ నేను మాస్టర్ రోల్ ఎక్కడ ఉందంటే ఫ్యాక్టరీలో ఉంటుంది మాస్టర్ రోల్ ఫ్యాక్టరీలో ఉంటుంది కదా యజమానికి ఆ ఫ్యాక్టరీలో మీరు ఎన్రోల్ అయ్యి ఉంటారు జీతం ఎప్పుడు తీసుకుంటా ఉంటే ఫ్యాక్టరీకి వెళ్ళి జీతం తీసుకుంటాడు అవుతాడానికి కానీ ఫ్యాక్టరీ రోజు రోజు వెళ్ళచ్చలేదు ఫ్యాక్టరీలో ఏతనే తీయొక్కర్లేదు ఇక్కడ ఈ స్పిరిచువల్ సైట్స్ చూస్తూ ఉంటాయి అలా ఆ సేకరించు వేరు ఈ విధంగా ధనవంతులు ఏం చేస్తారంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వర్కౌట్ చేసి పెట్టుకుంటారు ఎలా ఉంటారంటే ధనంతో మనం అన్నింటినీ సాధించగలము అని చెప్పకనే చెప్తున్నట్టుగా ఒక రాండ్ నోషంలో ఉంటారు వర్క్ అవ్వట అవుతూ ఉంటుంది అవ వర్కౌట్ కాలేదనుకోండి కాకపోతే ఒక మహాత్మని వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఆయన రాలేదనుకోండి వాళ్ళు ఎవరు ఉంటారు అంటే ఎక్సెంట్రిక్ మహాత్మ రాలేదనుకుంటారు అలా అనుకుంటాను కానీ మనం ధనంతో చేస్తున్న వర్కౌట్ చేసి పద్ధతిలో ఏదో దోషం ఉందనుకోవచ్చు నేను ఎవడో ఎక్స్పెంట్రీగా పోనీ ఆయన ఇదిలేసిన రాలంటే ఏం చేస్తాను ఆయన ఇదిలేషన్ పోనీ ఆయన వస్తుంటే మీరు అని అనుకుని అలా చూసుకుంటాను అన్ని సెపరేట్ సెపరేట్ కడతారు ఈ మూమెంట్స్ మీరు సపరేట్ ఫిలసాఫికల్ సైకలాజికల్ అండ్ ఫిజికల్ ఈ మూమెంట్స్ని ఎప్పుడైతే సెపరేట్ చేశారో ఆల్డీ త్రీ జట్స్ పోవాలి కాబట్టి మీరేం చేయాలి ఫిలోసాఫికల్ సెటరైజ్ చేసుకోవాలి అంటే కరెక్ట్ స్పిరిచువల్ వాల్యూస్ ని ముందు సెటరైట్ చేసుకోవాలి తద్వారా మనస్సు ప్యూరిఫై అవుతుంది తద్వారా దేహం ఆరోగ్యంగా ఉంటుంది డైబెటీస్కి అంటే మందు వేసుకోవడం నా అభిప్రాయం కాదు మూడు ఇంటగ్రేటెడ్గా ఉంటాయని ఆలోచించి అంటే ఏదైతే ప్రాణాయామం చేస్తూ ఉండడం బట్టి శ్రద్ధ కలిగి ఉండటం లేదా జీతన అధ్యయనం అవన్నీ అలాగే మొదలు పెట్టాలి అక్కడి నుంచి వస్తుంది ఆరోగ్యం కూడా అక్కడి నుంచి కొట్టు రావాలి ఇంటిగ్రేట్ చేయాలి దట్ ఇస్ వాట్ మెడిటేషన్ ఇన్ ఇది సంస్థ వ్రత పదానికి వివరం భాష్యకారుల చూద్దాం ద్రవ్యయజ్ఞా తీర్థు ద్రవ్య వినియోగం యజ్ఞబుద్ధ్యా కు ద్రవ్యయ తీర్థం అవ్వాలి తీర్థము అంటే నదీ తీర్థం అనే అర్థం కాదు తీర్థం అంటే పవిత్ర స్థానం మీరు యజ్ఞం కోసం పండలు వేశారనుకోండి ఒక యజ్ఞశాలం అనుకోండి దాని తీర్థం అంటారు మీరు పూజ చేయటం కోసం రూమ్ పెట్టుకున్నారనుకోండి దాన్ని తీర్థం అంటారు దాంతో మీరు వెళ్ళారంటే తీర్థం అని తీరది కాబట్టి తీర్థం అవ్వాలి ఏకాదశి ఉందనుకోండి ఆ రోజు మీరు ఏదైనా దానం అది చేయబడుతుంటే అది తీర్థం ఆ స్థానం తీర్థం మీరు ఓ మహాత్ముడికి దండం పెట్టారనుకోండి ఆ మహాత్ముడిని తీర్థం అంటారు అలాగే తీర్థ శబ్దానికి పవిత్రమైన వ్యక్తి కానీ స్థలం కానీ కాలం కానీ అని అర్థం ఆ తీర్థ సమయం వచ్చినప్పుడు మీరు ద్రవ్యాన్ని వినియోగం చేసేయాలి ద్రవ్యం ఏదైనా ఉంటే అప్పుడు వినియోగం చేసేయాలి అంటే అది ద్రవ్యాన్ని దాటిపెట్టుకుని తీర్థం దాటిపోయిన తర్వాత ఆ ఆపర్చునిటీస్ అంటే ఒక ఆయన పనస చెట్టు ఉంది పనస చెట్టు ఆ పనస చెట్టుకి పనసకాయ ఉంది సో ఆ పనసకాయ ఉన్నట్టుగా చూసేట అయింది ఈ పనసకాయ దేని ఉపయోగిస్తుందంటే అది ఏ రోజైనా మీరు దాన్ని కట్ చేసి పనసలు కూర చేసుకుని తిన పనసకాయ ఇవాళ చేయొచ్చు అని వారం రోజుల తర్వాత చేయొచ్చు రెండు వారాల తర్వాత చేయొచ్చు ఇంతట్లోగా ఏమైపోదు అలా ఉంటుంది అది ఈ లోపల మహత్డు మహత్డు అంటే తీర్థం అప్పుడు పక్కవాడు చెప్పాడు మహాత్ముడు వచ్చాడు పనసకాయ కట్ చేయి కూర చేసేసి ఆయనకి ఉండి పెట్టేసి అంటే సరే ఉంటారేమోలే ఊళ్ళో కంగారే ఉంది ఇవాళ చూసే రేపు ఎప్పుడో నేను చూస్తానని చేద్దామనే అనుకున్నాడు కానీ డిలే చేశాడు మూడో రోజు ఆయన వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోతే అప్పుడు ఈ పక్కన ఆ పనసకాయ నీకు పోతున్నప్పుడు కట్ చేసుకుని కూర ఉండకొని నువ్వే తిరువు నీకు అవకాశం దాటిపోయిందిరా ఆయన ఉండగా కట్ చేయడా అని చెప్పే విన్నావు కాదు నీవు యజ్ఞం చేసుకునే ఛాన్స్ దాటిపోయింది అదే తీర్చేసి ద్రవ్య వినియోగం కొనండి ఆ టైం వచ్చినప్పుడు దాన్ని వినియోగం చేసేయ మీరు నదీ తీరంలో ఉన్నారనుకోండి తక్కువ నీకు దిగే ఆపర్చునిటీ గంగానదీ తీరుల్లో ఉన్నారని అనుకోని విధంగా శ్రీకృష్ణలో దిగ అనుకోకుండా హుడు శ్రీకృష్టిలో ఉన్నారనుకోండి ఆ గంగానదిలో ఓ మురకలు వేసేసి అక్కడ మహాత్మునికి భోజనం చేయమని ఒక పది రూపాయలు అరవై రూపాయలు ఇచ్చేస్తే అవి తీర్థం వినియోగం అయిపోయింది ఆ పని మీరు అప్పుడు వేయలేదనుకున్నారు హైదరాబాద్ వచ్చి కూర్చుంటే ఎవరైనా సన్యాసి కనబడితే చాలు బస్కిద్దామని మీరు అనుకుంటే ఎక్కడ కనబడితే సన్యాసి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వినియోగం చేసుకోవాలి అదో యజ్ఞం అయిపోతుంది అలా ఎవరు చేస్తారో వాళ్ళకి ద్రవ్య యజ్ఞ యజ్ఞ బుద్ధి ఉండాలి ఆ యజ్ఞ అంటే ఈశ్వరుడు అర్థం విష్ణు ఆ మహాత్ముని భోజనం పెట్టారనుకోండి మనం ఈశ్వరుడికి భోజనం పెడుతున్నాం అనుకోవాలి ఆ యజ్ఞ బుద్ధితో అలాగే చేస్తారుగా ఇప్పుడు అగ్నిహోత్రంలో నెయ్యి వేశారంటే వారేదో అది బాగా మనుతుందనే కోసం వేస్తే యజ్ఞం అంటారు అదాన్ని అండం కానీ అది యజ్ఞం కాబట్టి యజ్ఞ బుద్ధి ద్రవ్యంతో చేసేదైనా బుద్ధియే దాన్ని యజ్ఞంగా మారుస్తుంది ఆ బుద్ధి కనుక దానికి తోడు కాకపోతే ఈ యజ్ఞం కానీ కదా ఆ బుద్ధితోడు కావాలి అదే కదా మరి సమస్య ప్రాబ్లం ఈజ్ దాట్ ఆధునిక కాలంలో ఆ మైండ్లో ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు రాదు తిరగతి ట్రాన్స్ఫర్మేషన్ రాదు ఎందుకు రాదు అంటే అక్కడ అంతా ఇది వెళ్ళిన వాడు పాప ఏదో భక్తితో చేసుకున్నాడు కానీ అక్కడ ఉండే జనం అంతా దాన్ని మెకానికల్గా చేసుకుంటూ పోతారు వాళ్ళు యజ్ఞబుద్ధితో చేరు యజ్ఞ బుద్ధి ఎప్పుడైతే లేదో ఆ పనిచేసే వాళ్ళకి వాళ్ళు లంచగొమ్మిడి కింద తయారు యజ్ఞబుద్ధి ఉంటే లంచం ఉండదు ఈశ్వరంగా ఆరాధించడం కోసం చేస్తున్నాను అంటే ఇంకా లంచం ఎందుకుంటుంది వాడు ప్రసాదం తయారు చేసి లడ్డూలు కట్టి వాటికి ఏమో అకౌంట్లు వేసి సమర్పించడం అనే పని వాడికి వాడు దాంట్లో లంచాలు పడతాయి అంటే అర్థమైంది వాడు చేస్తున్న పని మీద వాడికి యజ్ఞబుద్ధి లేదని అర్థం అది ఆ ప్రసాదం కొనుక్కుని వారికి యజ్ఞబుద్ధి ఉంటుంది కానీ అన్ని వారికి యజ్ఞబుద్ధి ఉండదు అన్ని వాడు వాడు అసలు ఎందుకున్నాడా అతనంటే కేవలం అది ఒక జీవిక కోసం ఉన్నట్టుగా ఉంటాడు వాడిలో యజ్ఞ బుద్ధి ఉండద్దా మరి అది లేకపోవటం దుర్దృష్టం తపోయే తపస్విన ఏ తపోయ తపస్సు చేసే వాళ్ళందరూ తపోయజ్ఞాన వాళ్ళకే తపోయజ్ఞులు అనుకోరు తపస్సు చేసేవాళ్ళు తపస్సు అంటే ఉపవాసాలు ఉపవాసం ఉన్నత కొండ మీదకి నడికి వెళ్ళడం తపస్సుకంగా ఉంచాలి అక్కడ రోప్వే కట్టకపోతుంది రోప్వే ఎక్కడ కట్టాలంటే ఊటీ దగ్గర ఏదో ఒక భోగస్థానం ఉంటుంది ఊటికి వెళ్ళటానికి అది పర్వత ప్రాంతం కనుక వేసవి కాలంలో భోగాలు అనుభవించడం కోసం ఊటీకి వెళ్తారు వాళ్ళ అక్కడ ఏదైనా అక్కడ అడ్డ ఏదో ఒక అద్దె ఉంటుంది అడ్డబెట్టను ఏదో ఉంటుంది బెడ్డ అక్కడికి వెయ్యి రోప్వే వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి వెళ్తారో ఆ శోభను చూసి వేసారు అది వేసుకోవచ్చు రోప్ వే నో ప్రాబ్లం మరి ఇక్కడ రోప్వేయండి తిరుపతిలో రోప్వే వేయకూడదు తపస్సులోకి సరే అక్క పెద్ద అక్కడ దేవుడి దర్శనానికి వెళ్ళాము అంటే అసలు దేవుడి దర్శనానికి తిరుపతి వెళ్ళాం ఎందుకు హృదయంలో ఉన్నాడు దేవుడు ఎందుకు తిరుపతి వెళ్ళడం అంటే వీడి తపస్సు చేయించాలి అందుకోసం మొన్న మేమేమో తీర్థయాత్రకి వెళ్ళాము నిజంగా తపస్సు అయిపోయిందండి నిజంగా తపస్సు చేయండి ఒళ్ళు హోనం అయిపోయింది రోడ్లో వేసి రోజుతో కొట్టేస్తే అలా అయిపోతాడు వదిలిసారి అయిపోయాను నిజంగా తపస్తోంది ఆ స్నానం చేసి యమునా నదిలో స్నానం చేసి గట్టి మీదకి వచ్చేప్పటికీ ఇంకా నేను జన్మకు చేయాల్సిన తపస్సు చేసేసాను దేవుడా ఇంకా తపస్సు కాదు అని అనేస్తున్నాను నేనైతే అమ్మ బాబాయ్ ఆ స్నానం అలాంటి స్నానం ఇంకేదో ఒకసారి చేశాను ఇంకా నా వల్ల కాదు అలా అయిపోయింది యమునలో గంగ నయం యమున మరీ కష్టం యమునోత్త దగ్గర యమున కాబట్టి సో అది తపస్సు స్థానం అని తపస్సు కోసమే వెళ్ళాను నేను అక్కడ తపస్సు చేయి అక్కడ లేకుండా అక్కడన్ని భోగాలు పెట్టేసి ఓ హెలికాప్టర్లో తీసుకెళ్ళి అక్కడికి అక్కడ హోటల్ మీద ూఫ్ మీద హెలీప్యాడ్ పెట్టేసి ఆ హెలీప్యాడ్ దిగేసి ఆ ఫలి కూడా పెట్టుకుని ఒక్కరు లేకుండా కోటు కప్పుకొని హోటల్ రూమ్ లో వెళ్ళిపోయి మీరు బయటకు వచ్చి అప్రోహితులకు వంద రూపాయలు ఇచ్చి నొచ్చి మీద కొన్ని నీళ్ళు మళ్ళీ హెలికాప్టర్ ఎక్కువనుకోండి ఏవి మీరు ఏం చేసినట్టు హోదా దర్శనం చేసి ఏవి దర్శనం చేశారు దేవుడు దేవుడి దర్శనం కోసం హెలికాప్టర్ ఎందుకండి తపస్ ఉండాలి ఎంతోగుంది ఎంతో ఉంటుంది మీ తీర్థయాత్రల్లో తపస్సు అండి ఇంకైతేనే సహనంతో ఓపిక అమరా అమర్నాథ్ వెళ్ళాను నేను అమర్నాథ్ హెలికాప్టర్ లో వెళ్ళినా అది తపస్సు అండి హెలికాప్టర్ లో వెళితే ఇంకా నడిచి వెళ్తే అది ఏమిటో మీరు ఆలోచించండి లో వెళ్ళి నేను గండం పెట్టేశాను అమ్మవారు ఎంత కష్టం ఉంది అంత క్షణం ఉంటుంది దాంట్లో హెలికాప్టర్ ఒక అర కిలోమీటర్ ముందు దింపుతాడు హెలికాప్టర్ ఈ అర కిలోమీటర్లో మీకు దేవుడు కనపడతా అండి ఇక్కడ అంటే చాలా రష్ ఉంటుంది అప్ వర్డ్స్ వెళ్లాల్సి కింద టెంపరేచర్ జీరో డిగ్రీస్ ఉంటుంది మీరు స్కూల్ సాక్స్ పట్టుకెళ్ళండి రెండు మూడు సెట్లు విలియన్ సాక్స్ అవి అక్కడ కూడా అయినా కూడా మీకు కాళ్ళు నంబర్ అయిపోతాయి ఇట్ విల్ హ్యాపన్ అంటే అమరా అమర్నాథ్ ఎందుకు వెళ్ళడం అంటే ఆ తపస్సు యొక్క ఒక జలక్తిని దర్శించడం కోసం వెళ్ళండి కష్టమైంది కదండి వీళ్ళు ఏదో చుడు నేను ఏదో దృష్టాంతం అలా చెప్పాను అనుకోకుండా మీరు నేను కష్టం కలిగి ఆ తలి ఆ కష్టం ఆ క్లేషం హెలికాప్టర్ రిడ్యూస్ చేసేది బట్ నా ఎలిమినేట్ అలాగే మానస్తారు ఎవరు కూడా మీరు మోడర్న్ ఫెసిలిటీస్ రిడ్యూస్ చేస్తాయి డిఫికల్టే బట్ నాట్ ఎలిమినేటెడ్ కాబట్టి తపస్సు ఉంటుంది తపస్సు ఉండాలి అది ఈశ్వరాధన బుద్ధితో మనం చేయాలి అంతే ఇక్కడ గంగాది పుణ్యక్షేత్రంలో రాశారాయన బలం పండవారు తర్వాత యోగయజ్ఞ ప్రాణాయామ ప్రత్యాహారాజలక్షణో యోగ్ఞాంతే యోగయజ్ఞా ప్రాణాయామం అంటే ఆయామం అంటే సాగవీరం ఆ పేరు పదం అలా ప్రాణము అంటే గాలిని తేల్చడం విడిచిపెట్టడం దీన్ని సాయత్యా సాయతం అంటే నల్లగా గాలిని తేల్చాలి మీరు ముక్కు ఇలా ఫుల్గా ఓపెన్ పెట్టుకుని నల్లగా తేల్చమంటే యూ మే నాట్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్ అందుకోసం ముక్కుని కొంచెం మూసితే మంచిది ఒకటి ఫుల్గా మూసేసి రెండోది పార్షల్గా ముయ్యటం ఎంతవరకు ముయ్యగలిగితే అంత ముయ్యటం దాంతో స్లో అవుతుంది దాంతో అది మీకు సాగుతుంది దాన్ని ప్రాణాయామము అంటారు మెల్లగా దాడిని చేయించడం మరి మెల్లగా విడిచిపెట్టడం మనస్సుని దానికి జోడించడం అది నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ అసలు మెల్లగా మెల్లగా తీలుస్తున్నారంటే అర్థమైతే తెలుసుందండి మీ మనస్సు అప్పుడే విలీనం అయిపోయిందని అర్థం కానీ మీరు ఇంటి దగ్గర అభ్యాసం చేయొచ్చు నేను ఈ అభ్యాసం ఒకటి నుంచే తేలించాను ఇట్ గీవ్స్ వండర్ఫుల్ రిజల్ట్ అతనికి ఎన్సామీయ అంటే నిద్ర పట్టడం నిద్ర పట్టకపోవడానికి ఉంటాయి కానీ మనస్సు అలగిడి వల్ల నిద్ర పట్టని కేసులో ఇది పనికొస్తుంది ఇంకా ఇది ఇతర కారణాలు ఏదైనా ఉంటే అది వేరే సంగతు ఏదో తదుపులో అనారు మనసు ఉండేది నిద్రపట్టలేదంటే ఆ పరిస్థితి వేరొ మనస్సు అలగిడిగా ఉంది నిద్ర పట్టకపోతే అప్పుడు ఒక ఆసనం ఉన్నది అర్ధకటి చక్ర ఆసనము మీరు ఈ చేతిని ఇలాగా ఇలాంటి పక్క నిలబడి చేస్తారు నా చేతిని స్లోగా పై ఎంత స్లో అంటే ఇంకా స్లో నేను ఇప్పుడు ఫాస్ట్ చేస్తున్నా ఇంకా స్లో చేస్తున్నా అలా అలా స్లోగా మీరు ఎక్కి చూడండి ఇంటికి మీ మనస్సు ఏమవుతుందో చూసుకోండి మీ మనస్సు అలాగే ఫిక్స్ అయిపోతుంది ఇంకా అసలు కదలేకేముండదు ఎందుకంటే మనస్సు నడిపిస్తుంది చేతిని పైకి తెచ్చిందించిది మనస్సే ఇది జీటీసీ లోపల ఇలా వేగంగా ఎక్కడం ద్వారా ఇంకా అంటే ఇప్పుడు అవసరం ఎక్కడికో పోయిందన్నమాట అప్పుడే ఆలోచనలో పడిందన్నమాట పేరు ఇలా ఉంటుంది అవి అలా అలా ఇస్తున్నాడు అంటే మీరందరూ అక్కడ కూర్చుని ఉండగానే నాకు సమాధి వచ్చేస్తుంది పేరు నల్లగా పెడుతూ ఉంటాయి సో కాబట్టి ప్రాణ విషయంలో మరింత సూక్ష్మంగా ఉంటుంది దేహం స్థూల దేహంలోనే మనస్సు అంతలా పట్టుబడిపోతే అంతేతనే చెప్తారు మ్యూజిక్ వింటో మేము యోగా చేయొద్దు అని చెప్తాను యోగా చేస్తున్నప్పుడు మనస్సు దాని మీద మనస్సు చక్కగా స్థిరపడుతుంది ఏకాంతమవుతుంది మ్యూజిక్ వింటో చేశారు అనుకోండి అంటే మెకానికల్గా చేస్తున్నారని మనస్సు మ్యూజిక్ మీద ఉంటుంది టీవీ చూస్తూ మ్యూజిక్ వింటుంది టీవీలో యోగా ప్రోగ్రామ్ చూస్తే చేయొచ్చు అది తప్పు లేదు నేను అంతమంది టీవీలో సినిమా చూస్తే యోగా చేస్తాను అలా చేయడం మ్యూజిక్ వింటుంది ఏం మ్యూజిక్ అయినా సరే ఈవెన్ భక్తి మ్యూజిక్ కూడా ఎందుకంటే ఏకాగ్రత ముఖ్యం కదా ఏదో పాఠం వింటూ యోగా చేస్తే సరికాదు కాన్షియస్ యోగా అని కాదు కాన్షియస్ యోగాని ఎందుకు అనాల్సి వస్తుందంటే వీళ్ళు అన్ కాన్షియస్ యోగా చేస్తున్నారు కాబట్టి కాన్షియస్ యోగాని పేరు పెట్టాల్సి వస్తుంది మ్యూజిక్ మ్యూజిక్ పెట్టేస్తారు హాల్లో వీళ్ళు యోగా చేస్తుంటా ఉన్నారు అది మరి అన్కాన్షియస్ యోగా అయింది కదా హీఈస్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ హీజ్ కాన్షియస్ ఆఫ్ ద మ్యూజిక్ అట్ దట్ వే ఈజ్ యోగా అలా కాకుండా కాన్షియస్ యోగా చేస్తే దానివల్ల మనస్సు ఎంత పవిత్రమవుతుందంటే ప్యూరిఫై అవుతుంది కాబట్టి ప్రాణాయామము చాలా అవసరం అందరూ చేయాలి శరీరానికి మంచిది మనస్సుకి మంచిది తర్వాత ప్రత్యాహారమే ప్రత్యాహారం అంటే మెడిటేషన్ అనుకోండి ఉపసంహారం చేయటం ఇప్పుడు కలుపుస్తున్నారనుకోండి మెడిటేషన్లో భాగంగా ప్రత్యాహారం అయిపోయింది కదా ఒక ఇంద్రియాల్ని ప్రత్యాహారం చేసిస్తారు చెవులతోటి శబ్దాలని పట్టించుకోవడం మానేస్తారు అంటే వినడం మానేస్తారు అవి ఉంటాయి తర్వాత కొద్దిసేపటిగా ఉన్నట్టు కూడా మీకు తెలియదు మెడిటేషన్లో ప్రత్యాహారం అయిపోయింది చుట్టూ అగరబత్తులు అవి వెదిగించకుండా అంటే ముక్కు మీద అవి దండయాత్ర చేసిస్తూ ఉంటాయి అగరబత్తులు అది అవాయిడ్ మరి ప్రత్యాహారం అంటే ఇంద్రియ ఉపసంహారం అగరబత్తులు వెలిగించి కూర్చుంటే ఇంగి ఉపసంహారం కష్టం అయిపోతుంది అలాగే క్రీములు అన్ని రాసుకుంటే కూడా ఇంగి ఉపసంహారం కష్టం అవుతుంది కాబట్టి ఏ ఏ స్మెల్ లేదు స్మెల్ లెస్ట్ స్మెల్ అంటే స్మెల్లెస్గా ఉంటుంది ముక్కు అప్పుడు ముక్కు హోట ఉందనే సంగతి కూడా లేకుండా అయిపోతుంది ముక్కు ఉందని ఎప్పుడు తెలుస్తుందండి అసలు చెప్పండి ముక్కు అంటే ఈ నాస్తిమేసి కాదు లోపల ఇంద్రియం ఉందని మీకు ఎప్పుడు తెలుస్తుంది సౌండ్ స్మెల్ అయినా రావాలి గుడ్ స్మెల్ అయినా రావాలి ఇది కానీ అధికారి లేదంటే ముక్కు ఉందని కూడా తెలియదు ఆ స్థితిలో ముక్కు లేని విధంగా ఉపసంహారం చేసేస్తారు స్పర్శ జ్ఞానం కూడా లేకుండా ఉపసంహారం చేసేస్తారు చేసేస్తే అందుకైతే లూజ్ డ్రెస్ వేసుకోవాలి బెల్ట్ పెట్టుకుని మీరు మెడిటేషన్ కూర్చుంటే స్పర్శ జ్ఞానం ఆ ప్రత్యాహారం కూడా లూజ్ డ్రెస్ వేసుకుని కూర్చున్నారు తర్వాత మరీ సాఫ్ట్ అయితే గుర్తు వస్తాం అది స్పర్శ తెలుస్తూ ఉంటుంది మరీ హార్డ్ అయినా స్పర్శ తెలుస్తూ ఉంటుంది మీరు కూర్చున్న చూడండి పర్ఫెక్ట్ సెకండ్ ఇట్ ఈజ్ మేదర్ హార్డ్ నాట్ కైండ్ ఆఫ్ మీడియం సో దాంతో స్పర్శ జ్ఞానాన్ని మీరు విత్డ్రా చేసేట్ దీని పేరు ప్రత్యాహారం ఇది యోగంలో భాగం ఆదిశబ్దం చేత ధ్యానం మెడిటేషన్ కాబట్టి ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం మూడు లేనిదే ధ్యానమే లేదు ధారణ ధ్యాన అది ప్రోత్సహం ఇది చాలా అవసరం యోగం ఇదో యజ్ఞం ఇది చేయకపోయి ఇది చేశారనుకోండి ఆరోగ్యంగా ఉంటుంది శరీరం మనస్సు ఉంటుంది అప్పుడు వేదాంతం చదువుకోకూడదు ఇక్కడ చదువుకున్నది ఆకలింపు తెలుసుకోవటానికి ఉంటుంది మీరేమో యోగం చేయరు ఏమీ చేయరు పాసిబిలిటీ నిర్మాణం చేసి కూర్చొని గ్రహం బ్రహ్మాష్మి అంటుంటే అది వర్కౌట్ కాదు పాసిబిల్ అంటే ఐ మీన్ ఓవర్ ఈటింగ్ అన్నీ వచ్చేస్తాయి యోగం ఎప్పుడైతే లేదో ఓవర్ ఈటింగ్ వచ్చేస్తుంది ఓవర్ ఈటింగ్ వల్ల డయాబెటీస్ వస్తుంది అదర్ దాన్ ఓవర్ ఈటింగ్ డయాబెటీస్ గురించి నేను అంటలేదు మీకు డిసిప్లిన్ లేని కారణంగా వచ్చి డయాబెటీస్ మాట చెప్తున్నాను ఇవన్నీ వచ్చేస్తాయి ఇవన్నీ మనం జాగ్రత్త పడాలి అభ్యాసం చేస్తూ ఉండాలి అసలు వేదాంతం అంటే అష్టం నుంచి ప్రారంభం అవుతుంది అధ్యాత్మ విద్య అంటారు అధ్యాత్మంలో ఫస్ట్ది దేహం నెక్స్ట్ ఇంద్రియాలు ప్రత్యాహార నెక్స్ట్ ప్రాణం నెక్స్ట్ మనహ నెక్స్ట్ బుద్ధి అహంకారం అహంకారం కర్తృత్వ భోక్తృత్వాలు లేకపోవటం అలాగే టైం ఇస్తే అలా ఇది లోపలి చేసుకుంటూ యజ్ఞం దాన్ని అది అవసరం లేదని అనుకూడదు అవసరమే లేదు దానికి మహిళ దానికి ఉంది తరే ఇక్కడ పరే నుండి పరే అంటే ఎంత అర్థమో అపరేనా అంటే అర్థం ఈ సందర్భంలో స్వాధ్య ఏ పరశుబ్దాన్ని రెండు రకాలుగా ఉంటాయి రామశబ్దం లాంటి పరశుద్ధం అలాగే అకాలాంత జ్ఞానశబ్దం వంటి పరశుద్ధం అంటే సర్వనామ ప్రాణి పరశుద్ధం దానికి అర్థం ఉత్కృష్టమైనది అతీతమైనది సర్వనామ అయిన పరశుద్ధం ఉంటుంది ఐదు ఉందిగా దాని మొహం దృష్టిలో చేయట్లేదు సర్వనామని మన ముఖం మీద రాసిందే సర్వనామ ఇదని రాసిందే పనేనుండిగా సర్వ సర్వం సర్వే అని ఉంటుంది భోజనం లేకపోతే రామహ రామం రామాహలా అని ఉంటుంది కాబట్టి అది సర్వనామ అని తెలుస్తూనే ఉంది అర్థం ఇతరులు అని అర్థం అదర్ స్వాధ్యాయ విజ్ఞాక అక్కడ ఒకళ్ళు స్వాధ్యాయజ్ఞ ఇంకొకళ్ళు జ్ఞాన విజ్ఞా అలన్నీ కలిసి సమాసం అయ్యింది కాబట్టి ఒకటి చెప్తున్నారు స్వాధ్యాయిగాజ్ఞాంతే స్వాధ్యాయ్ఞా ఇప్పుడు మీరు ఇంతకు ముందు సూక్తాలు ఇవ్వ మేధా సూక్తం పురుష సూక్తం అది స్వాధ్యాయ యోజం యథావిధి రుగాది అభ్యాస యథావిధి అంటే ఆ అభ్యాసం చేసి పద్ధతి ఒకటి ఆ పద్ధతిలో అది అభ్యాసం చేయాలి పద్ధతి అంటే ఎలా ఉంటుంది ఒకటి చెప్తే రెండు సార్లు చెప్పడంనో వర్ణక్రమం తప్పులు రాకుండా చెప్పడంనో అది మరి పద్ధతి కదా సో కరెక్ట్గా చెప్పాలి వర్ణక్రమంలో దోషం లేకుండా మరి చేతనైతే స్వరం కూడా బాగా చెప్పడం థావిధిలోకి వస్తాయి సహనాభవతు అని చెప్తున్నాడు సహనా భవతు అదే అర్థం ఉన్నదండి ఏమైనా ఎక్కడ పట్టుకుంటే ఇది అంటే సహన భునస్థూ ఉంది కదా ఆ బాకీ బాకీ కనెక్స్ ఈ మంత్రాల్లో అన్ని ఎక్కువ చెప్తూ ఉంటారు కదా అలా అలా చెప్పారు మంత్రాల్లో అనేది ఒక్క అని ఒక భ్రమ అంటారు తర్వాత వాకి బాకీ తేడా లేకుండా పనిచేస్తూ ఉండడం అనేది ఒక పొందనే ఉంది అదే చెప్తా ఉంటాం అది పెద్ద చిన్న తలు అలా చెప్పారంటే కొండ తెలియదు వాళ్ళు ఏదో చిన్నతనం అని అనుకున్నాం అలా చెప్పారు అలా అనేస్తూ ఉంటారు అలా అధ్యాయ రుక్కులు మంత్రాలు ఆది పెద్దం చేత యజు మంత్రాలు యజుస్తులు ఇప్పుడు గీత మీరు దాన్ని కూడా స్వాధ్యాయము పాఠం ప్రారంభం అవడానికి ముందు నాలుగు శ్లోకాలు గీత చదివారనుకోండి తప్పులు లేకుండా చదివారనుకోండి ఇది కూడా స్వాధ్యాయ యజ్ఞమే చాలామంది గీత తప్పులతో ఉంటారు గీత అయినా కనీసం తప్పులు లేకుండా చదవాలి కదా ఇప్పుడు మీరు ఇంగ్లీష్ ఏదైనా రాశారనుకోండి అన్ని తప్పులు రాశారనుకోండి అది చదివిన వాడు ఏమవుతుంటాయి మీకే అది తలవంపులు అవునా కదా ఇంకే మీ ఇంగ్లీష్ తప్పులు రాకుండగా మీరు జాగ్రత్త ఎదురువాడితో మాట్లాడేప్పుడు కర్తాకర్మ స్త్రీయ సంబంధం లేకుండా మాట్లాడారు అనుకోండి రాముడు రామునిచ్చే కొట్టాను అని అన్నారు అంటే ఇది కూడా ఏమైనా ఉంటాడు ఈ వేల నుంచి కూడా తెలియని వాడు వీడెవడో అధ్యయంలో ఉన్నాడే వాళ్ళు ఏమిటి రాముడు రాము నుండిని కొట్టినోని ఉండాలి కానీ రామును ఇచ్చే కొట్టినట్టు కలక ఈ ప్రత్యేక అభిమీ పట్టుకొచ్చాడని ఎదవోడు ఫీల్ అవుతాడు ఇలాంటి నీతులు నియమాలు ఏ అక్కర్లేని అందరికీ లోకమైంది సంస్కృతము వేదవంతరా ఇక్కడికి వచ్చేప్పటికి ఏ నీతి అక్కర్లేదు ఏ నియమం అక్కర్లేదు ఏమీ తెలియక్కర్లేదు అందరికీ స్త్రీ స్త్రీగా ఎవరిష్టం వచ్చినట్టు వాడి పెట్టినతో పోవడం అలాంటి ఒక దుస్థితి ఈనాడు హిందూ సమాజాన్ని వ్యక్తిస్తాయి బైబిల్ని కలిగి వాడికి దాంట్లో ఉన్నది కరెక్ట్ గా చదువుతాడు తెలుసుకునే ప్రయత్నం వాడికి వస్తాడు ఒకవేళ ఇంగ్లీష్ రాకపోతే తెలుగు అనువాదం చదువుకుని అది తెలుసుకునే ప్రయత్నం చూడండి మరి అందరూ అన్న వాళ్ళ వాళ్ళ మతాల వాళ్ళు అలా ఉంటారు మరి వాళ్ళు కూడా ఏదో దానికి తగ్గట్టుగా ఉండద్దు సంస్కృతం అర్థం తెలుసుకుంటూ చెప్పాలి లేదా ఆ చెప్పేది చెప్పి తెలుగు అర్థాన్ని చూసుకుని సంస్కృతం చదువుకోకపోయినా తెలుగు అనువాదం చూసుకుని ఆ అర్థాన్ని ఏదో చేయాలి కదా What I can do is, just I utter a few words in a very special way and the job is done, nobody else should utter it, only I should utter only two words. One special word is, nene and all, it is a word. What is it? What is it? What is it? Anakona. Nene and all. Okay, no one knows. One should be. Then the word is written. What is it? I can say, I don't know. I don't know. I don't know. I don't know. I don't know. I don't know. యథావిధి ఋగా అలా కరెక్ట్గా దాన్ని అభ్యాసం చేస్తే అదో యజ్ఞం అవుతుంది లేకపోతే ఇది ఏదో అవుతుంది ఏదేదో అవుతుంది యజ్ఞం అని అనడానికి మీరు ఉండదు కాబట్టి స్వాధ్యాయాన్ని యజ్ఞరూపంగా మనం తీర్చిదిద్దుకోవాలి మీరు అందరూ చేశారు ఆ యజ్ఞం అందుకోసం చెప్పారు మీరు దాని రుక్కులను చదువుతున్నారు అభ్యాసం చేశారు కదా మేధా సూత్వం చదివారు దాని అర్థం కూడా మన దగ్గర పుస్తకం ఒకటి వచ్చింది ఇది తీసుకుని దాని అర్థాన్ని తెలుసుకుని నేనే పాఠం చెప్తాను మేధా సూత్రానికి అర్థం పురుష సూత్రానికి మేధా సూత్వానికి అర్థం చేస్తాను ఇది యోగ్యం స్వాధ్యాయ యోగ్యం దానివల్ల మంచి సంస్కారాలు వస్తాయి ప్రార్థన చేసే తీరుతమే తెలుస్తాయి మహర్షుల యొక్క హృదయంలో ఉండే భావజాలం మనకు అవగతమవుతుంది ఆ విధంగా అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయి జ్ఞానం శాస్త్రా పరిజ్ఞానం యజ్ఞోదేశాంతే జ్ఞాన యజ్ఞ అదే ఇది జ్ఞాన యజ్ఞం శాస్త్రము యొక్క అర్థము అంటే తాత్పర్యం అని అర్థం అర్థము అంటే పదానికి అర్థం అని కాదు పదానికి అర్థం ఇది ఇంట్లో శాస్త్ర తాత్పర్యమేట శాస్త్రము ఏం బోధిస్తోంది ఎలా బోధిస్తోంది ఎందుకు బోధిస్తుంది ఏ విధంగా బోధిస్తోంది అదంతా కూడా జ్ఞా జ్ఞాన యోజం మనం చేసి పని జ్ఞాన యుద్ధమే ఆ శాస్త్రం యొక్క తాత్పర్యం స్పష్టంగా తెలుసుకుండాలి పరిజ్ఞానం పని అంటే పరితహా జ్ఞానం ఇన్ ఆల్ యాస్పెక్ట్స్ అని తెలుసు ఆల్రౌండ్ విషం ఉండాలి ఆల్రౌండ్ విషం దాని పేరు పరిజ్ఞానం అంటే ఏదో చిన్న తీసుకుట్టుకునే ఇంకా అదే అన్నట్టుగా కాకుండా అది ఆల్రౌండ్ విషం ఉండాలి శాస్త్రాప్త పరిజ్ఞానం విజ్ఞాంత జ్ఞాన విజ్ఞ యతయశీలా చూసారు అది నేను డిప్రెషన్ నా మాట మీకు యాంటిసిపేట్ చేసి చెప్తాను యతి అనే దాంట్లో ఇన్ననే ప్రత్యయం ఉంది యతి ఇన్ అనే ప్రత్యయం ఇన్నో ఏదో ఉందా ప్రత్యయం సంప్రత్యయం దానికి శీలార్థం శీలము అంటే వాడి సహజ స్వభావం కింద మారిపోతుందండి హార్డ్ వర్క్ వ్యతన అంటే ప్రయత్నం చేయటం వర్క్ ఫర్ ఇట్ వర్క్ హార్త్ శ్రమ అవుతుంది ఆ శ్రమ కోసం శ్రమ పడి చేయటం అది శ్రమ అనుక్కోదు అతి సహజంగా చేస్తాడు కనుక అటువంటి స్వభావం గలవాళ్ళకి మాత్రమే ఈ చేసేటువంటి ఓపిక ఉంటుంది ఆ శ్రమ పడగలుగుతారు వ్యతనశీలా సంషితం వ్రతాహ సంరక్షితాని తనూకృతాని తీక్ష్మీకృతాని వ్రతాని ఏ శాంతే సంక్షితం వ్రతాహితు యజ్ఞం చేయాలంటే యజ్ఞాలు ఒకటో రెండో రెండో ఏవి చేయాలన్నా కూడా ఆ వ్యక్తులు వ్రతములు గొరవై ఉండాలి వ్రతము అంటే నియమము అని అర్థం సస్యం వ్రతం అని ప్రారంభం అవుతుంది సో మీరు కూడా చదివినట్టున్నారు సస్యం వ్రతం అని వస్తుంది అన్నన్న పరిరక్షిత తద్వ్రతం అని వస్తుంది అదే అక్కడే అన్నం లేదు అన్నం బహుకులు రేత తద్వ్రతం చదివి ఉపనిషత్తున వస్తుంది భూగువల్లి ఇవన్నీ వ్రతాలు కాబట్టి అన్నం బహుకూరమై ఆహారాన్ని మనం దాన్ని ప్రేమభావంతో శ్రద్ధను కలిగి ఉండాలి దాన్ని బహూకరమని చేయాలి అదే దాన్ని దాని బహుమానాన్ని చూపించాలి శ్రద్ధనే భక్తిని చూపించాలి అది దాన్ని అనాదరం చేయకూడదు తిన ప్రతిని పారాయసంత పారాయస చేయకూడదు అది వ్రతము అంటే తప్పనిసరిగా పాటించటము అన్న పరిగక్షిత తద్వ్రతం అంటే అవన్నీ వ్రత తప్పనిసరిగా చేస్తే నీ మాదు అని అర్థం ఆ వ్రతం ఎలా ఉండాలంటే ఏదో వీలు పడ్డప్పుడు చేసినాం లేనప్పుడు లేదన్నట్టుగా ఉండకూడదు గురువు చూస్తున్నప్పుడు చేసాము ఆయన చూడకపోతే మనము మానేస్తామన్నట్టుగా ఉండకూడదు సో ఊరుగారు ఉన్నారనుకోండి ఉన్నప్పుడు శ్రద్ధ విద్యార్థులందరూ చాలా శ్రద్ధగా చేసేస్తూ ఆయన అలా తల తిప్పగానే వీళ్ళందరూ మళ్ళీ కోతుల్లో తయారయ్యి అలా ఉండకూడదు వ్రతం అంటే ఎలా ఉండాలంటే అత్యంత తీక్ష్ణంగా ఉండాలి తనువు కొరతా అని తీక్ష్ణ కొరతా అని అంటే పర్ఫెక్ట్గా ఉండాలన్న మాత్రం ఆ వ్రతాన్ని చెడిపోకుండా కాపాడుకుంటూ ఉండాలి అటువంటి లక్షణం వాళ్ళు మాత్రమే ఈ యజ్ఞాలను అనుష్ఠించగలుగుతారు ఇప్పుడు ప్రాణాయామం చేయాలనుకోండి అది ఒక దీపంగా పెట్టుకోవాలి ప్రాణాయామం చేసేవాడికి కొన్ని కొన్ని అల్లరి చెల్లది తిరుగుళ్ళు అడిగిపోవడం ఇప్పుడు చట్ట సినిమాకి వెళ్ళాలనుకోండి మీకు మూడు రోజులు ప్రాణాయామానికి స్వహాయిపోతుంది అంతకు ముందు సాయంకాలం ప్రాణాయామం పోతుంది ఎందుకంటే ఈ సినిమా మీదే ఉంటుంది ఫిఫ్టీ మొన్నటి పొద్దున ప్రాణాయామం ఉండదు సాయంకాలం ఉండదు ఆ మొన్నటి పొద్దున్నది సెపరైట్ అయితే బాగా నేను మెడిటేషన్ చెప్పాను రెండు నెలలు వరుసగా ఫిఫ్టీ ఆ మెడిటేషన్ చేశారు కొంతమంది అన్ని క్లాసులు ట్రెండ్ అయిస్తారు ఒక సన్యాసి కూడా చేశారు సన్యాసి రాష్ట్రంలో ఒకసారి క్లాసెస్ ఏముంది తక్కువ ఆ చేసినప్పుడు ఆ మెడిటేషన్లో మంచి ఒక నిష్ట ఒక తిక్ష్ణ అంటే దట్ డెప్ అండ్ ఎక్సాప్షన్ వచ్చి చాలా హ్యాపీ అబ్బా చాలా బాగుందండి మెడిటేషన్ చాలా బాగుంది ఈ రెండు నెలలు పోయారు వెరీ హ్యాపీ అండి ఆ సన్యాసి ఇండియా ఇండియా వచ్చే ముందు ఇండియా వెళ్తున్నా అమెరికాలో ఒక అర్థ చెప్తున్నా ఇండియా వచ్చే ముందు నాతో చెప్పారు ఇండియా వెళ్తున్నాను అవి ఏంటంటే భారతదేశం చూసి వస్తారు అందరితో రాకుండా సన్యాసం అయింది కోర్టు కేసు అయిపోయింది ఎలా అర్థం ఉంది దానికి కాదండి ఆ ప్రాపర్టీ ఒకటి ఉంది అది వాళ్ళు ఎవరిలో కాజీస్తారు అది కనుక మనకు వాపసు వచ్చినట్లయితే దాంట్లో కొంత మనం ఏం సర్సేలు వస్తారా నేను చెప్పాను ఏమంటే కోర్టు కేసులు అంటున్నారు మనం సన్యాసులం మనకి కోర్టులు కేసులు అనవసరం తర్వాత మనం ఏం సరిచే వాళ్ళకి గృహస్థిస్తారండి మీరు నేను ఇచ్చేది లేకపోతే అదుకోకుండా మూత వస్తే ఆ మూత ఏమి సరే బారాయిస్తారు అది విషయం ఏం కాదు అది చేసుకొని కూడా అది సమస్య కాదు ఈ డబ్బులు ఎటుబట్టు ఆ సందర్భాన్ని బట్టి ఇచ్చేసి ఇదే అది ఎలా వి మనం సంపాదించక్కర్లేదు ఆ బరువు మనం పెట్టుకోద్దు అండ్ నేనంటే అలా కాదండి ఆ మీరన్న పద్ధతి రజో గుర్టు చేసి కాదు అని అంటే కరెక్ట్ అది పాపం అలాగే పూర్తి చేస్తాడు ఏదో వెళ్ళాల్సి వచ్చింది అయినా వెళ్ళారు పాపం మళ్ళీ వాపసు వచ్చారు నేను ఉండగానే వాపసు వచ్చాను వాపస్ వచ్చి నాది ఉపయోగం ఏమిటంటే ఎవండి మెడిటేషన్ పూర్తిగా కండక్ట్ చేసింది ఏది వర్కౌట్ కావటం కూర్చుంటే కూడా అది మెడిటేషన్ వర్కౌట్ కావట్లేదు ఐఎమ్ డెస్పరేట్ ఇప్పుడు ఏం చేయబానని చెప్పేసి మళ్ళీ నాకు ఇది కూర్చున్నా అందుకని చెప్పి నేను మూడు రోజులు అయింది మూడు రోజులుగా సెట్ అవుతుందా అవ్వదు మీరు అభ్యాసం చేసుకోవడం వారం రోజులు అయ్యేప్పటికీ మళ్ళీ నేను చెప్పినా ఆ సిడీలు తొట్టిని చేసుకోవడం వారం రోజులు అయ్యేప్పటికీ చెత్త మూడు రోజులు చెత్త వాళ్ళని మీరు అనుకోవడం సలహా పడతారు ఎందుకంటే నెల రోజులు సంసారం అంతా ఈడేస్ వచ్చి ఇప్పుడు రోజులు చెత్త అయిపోవాలి వరస్ అలాగే అంత ప్రాబ్లమ్స్ ఉంటాయి మనస్సులో అన్ని రకాల ఆందోళనలు అలజడలు రాజాలు ద్వేషాలు నిండిపోతాయి నిర్దేశం ఏం చేస్తారు ఏమీ చేయలేరు మెడికేషన్ మీరు చేసుకుంటే మీకు తెలిసి వస్తుంది మీరు అర్థం అవుతుంది ఆ సంక్షితం వరక అనేది అవసరం అంత అవసరం కాబట్టి ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి ఏదో ఒక పొలిటికల్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి అలాగే వెళ్ళి ఒక నెల రోజులు ఆ పొలిటికల్ కేసు చూసొచ్చాననుకోండి చూసి వస్తే ఇక్కడ ఇది చదువుతుంటే ఏదో వాక్యం చదువుతుంటే కేలవంగా వస్తుంది తప్పిస్తే ఆ రాదు ఇట్ ఈస్ బెస్ట్ కాంప్లెక్స్ ఇటు టోటల్గా దానికి డివోట్ అయిపోవాలి సంసారం వైపు అసలు తలబుట్టి చూసే పదే లేదన్నట్టుగా ఉంటాయి అంతలో ఒక సంహారం ఎదుర్కొంటు ప్రధానంగా ఉంటే యూ కెన్ హ్యాండిల్ ఇట్ లేకపోతే పేలవంగా ఎలిమెంటరీగా ఉంటుంది ఎలిమెంటరీ యజ్ఞాలు ఉంటాయి జ్ఞానం ఒక యజ్ఞం స్వాధ్యాయం మరో యజ్ఞం సెల్ఫ్ స్టడీ విజయజ్ఞ స్వాధ్యాయం సెల్ఫ్ స్టడీ ఇలాగా చాలా పేలవంగా సూపర్ ఫిషియల్గా కాన్వర్కేషన్ అడ్రస్ చెప్పడానికి వచ్చిన పొలిటికల్ లీడర్ మాట్లాడినటువంటి భగవంతుల నుంచి వాడు ఏం మాట్లాడతారు పొలిటికల్ లీడర్ని కాన్వర్కేషన్ అడ్రస్ నుంచి చేపకపోలేదు ఏం మాట్లాడతారు ఏదో చెప్తాడు మీరందరూ కష్టపడి చదివి భారతదేశం బాగుపోవడం ఎలివెంటరీగా నాలుగు మాటలు చెప్పిపోతాడు అలాగే మనందరం భక్తితో ఉండాలి దేవుడిని ఆగిస్తూ ఉండాలని మా హస్తు ఎలిమెంటరీ కబుర్లో నాలుగు చెప్పేసి వెళ్ళిపోతాడు శ్రీకృష్ణ భగవానుడు గీతను బోధించి మానవాళికి ఉపకారం చేశాడు ఇంకా నేను కొంచెం బాగానే చెప్తున్నాను ఇంకేట్ చేసేప్పుడు కూడా నేను సందర్భం శుద్ధిగా చెప్తున్నాను ఆ సంవత్సరం సందర్భం కూడా లేకుండా నిలబంగా ఉంటుంది కాబట్టి సంస్కృతం కొరత తీరత వ్రత దాంట్లో ఇంకా ఫిక్స్ అయిపోవాలంటే పోనీ మనం మిస్సింగ్ అంటే వాడీజీ ప్రతి గారు మిస్సింగ్ ఎవరు మిస్ అవుతున్నారు మీరు ఎప్పుడు మీరు నెల రోజులు న్యూస్ పేపర్ చదవలేదు అనుకోండి తర్వాత చదవండి why did you did or miss you will know that you have not missed anything they do parallel cinema chudukunnaru cinema use you will know that you have not missed anything any film cinema ante ronde untai sangharshan aur sambhog ronde untai ronde hero heroines ki swadharamu duties untai hero velanno okala tho tho vala de broad untaru idhe idhe cinema ante there is no third item in literature fir parallel taralu chusina ade untu miss oppa ela taralu idhe ade untundi endukante సృష్టి అంటే అంతేనండి సంభోగ ఓ సంఘర్ష సంభోగం అంటే భోగాలను అనుభవిస్తూ ఉండడం సంఘర్షంటే ఇన్ని ప్రాసెస్ వచ్చేటువంటి కాన్ఫ్లిక్స్ లో కూడా కుటుంబాడుతూ ఉండడం హోగా హోగా ఒక సంసారక వర్ణం జరిగిమైనా ఇంకా మిగల్లేదా ఏమని చూసి దాంతో దిశ అనేది ఏమీ లేదు కాబట్టి తీక్ష్ణమైనటువంటి ఆ శ్రద్ధతో చేస్తేనే యజ్ఞం అనేది పూర్ణ పూర్ణ్య పూర్ణస్ పూర్ణమాదయ పూర్ణమే వాశిష ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ విరు నమ హం మరొక్రసారి రామోహన